శుద్ధుడ పరిశుద్ధుడ ప్రేమ కలిగిన దేవా కృప కలిగిన తండ్రి జీవం కలిగిన దేవా ఎసయ్య నీకే వందనలు ప్రభా నా దేవా తండ్రి నీకు స్థుతులు నాయన స్తోత్రంలో తండ్రి ప్రభా ఈ గడిచిన కాలమంతా ప్రభా నాయన నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడినవు తండ్రి దివరాత్రంలో తండ్రి ప్రభా నాయన నీ కంటి పాప కాచి కాపాడి దినముకుని నూతనమైన కృప సమృద్ధిగా అనుగ్రహించి నీ రెక్కల కాచి మమ్మల్ని భద్రపరుస్తున్నాయన నాయన మమ్మల్ని రక్షిస్తున్న తండ్రి ఏసయ్య నీకే వందనాలు నీకే కృతజ్ఞతలు నాయన నీకే స్థుతులు స్తోత్రములు తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావములు తండ్రి ఏసయ్య నీకే యుగ యుగములకు కలుగును కాక తండ్రి ప్రభ కాబట్టి తండ్రి మీరు చెప్పినారు ప్రభ దినములు చెడ్డవి గనక సమయమును నాయన సద్వినియోగం చేసుకొని నాయన అజ్ఞానంతో కాక ప్రభా నాయన జ్ఞానంతో నడుచుకోమన్నావు ప్రభా నాయన కాబట్టే ప్రభా నాయన తండ్రి మేము నాయన మా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూనే ప్రభా నాయన ప్రతిదినం నాయన ఈ మధ్యాహ్న కాల నీ సన్నిధికి వస్తున్నాం ప్రభా ఎన్నో విషయాలు ఎన్నో ఆత్మీయ సత్యాలు ప్రభా మీరు మాకు బయలుపరుస్తున్నారు ప్రభా నాయన దానిని బట్టి మీకు ప్రభా నీకు కృతజ్ఞతలు తండ్రి నీకు స్థుతులు నాయన కాబట్టి ప్రభా నాయన మేము విన్న వాక్యాలు కానీ ఏవైనా ప్రభ అవి మా హృదయంలో నాయన మేము రాసుకొని నాయన అనేకులకి ప్రకటించాలా ప్రభా నాయన కాబట్టి నాయన మీరే మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు వందనాలు ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామాన్ని స్థుతిస్తారో అక్కడ నేను ఉంటానన్నా ప్రభా అవును ప్రభా ఈయన ఈ దినం మీరు కూడా నాయన మా మధ్యలో ఉన్నారు ప్రభ పాటల ద్వారా మీరు మహిమనుందండి వాక్యం ద్వారా ప్రభా నీ స్వరం ద్వారా మాతో మాట్లాడండి ప్రభా మా యొక్క ప్రతి ప్రార్థనకు మీరే నాయన సమాధానం అనుగ్రహించండి ప్రభా నాయన అలాగే ప్రభా ఎవరైతే రాలేదో ప్రభా నాయన ప్రియులు వాళ్ళందరూ త్వరపడి ఆరాధనలో పాల్పొందేలాగా మీరే నడిపించండి రాని వాళ్ళకు మీ దివ్యల ఆశీర్వాదం వాళ్ళకి అనుగ్రహించి ఈ జరిగే ఆరాధన అంతట్లో ప్రభా నాయన మీరే మాకు తోడుగా ఉండి నాయన మీకు మహిమకరంగా నాయన యొక్క ఆరాధన జరిగించమని ప్రార్థిస్తూ నదిరడైన ఏసు క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ప్రభున రక్షక నొసగు కన్నులు నాకు నిరతముని నిన్ను చూడా ప్రభున రక్షక నొసగు కన్నులు నాకు నిరతముని నిన్ను చూడా అల్ఫయునివే ఉవే అల్ఫయునివే ఉభు యేసున రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా ప్రభు ఏసున రక్షక నొసగు కన్నులు నాకు నిరతముని నిన్ను చూడా లెక్కలేని మార్లు పడిపోతిని దిక్కులేని వాడనే నై తిని లెక్కలేని మార్లు పడిపోతీ దిక్కులేని వాడని నైతిని చక్కా చేసి నా నేత్రాలు తెరచి అక్కు నని ను చూడనిమ్మో చక్క చేసి నా నేత్రాలు తెరచి అక్కు నని ను చూడనిమ్ము ప్రభుయేసున రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా ప్రభు ఈసున రక్ష నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా ఎరిగి ఎరిగినే చెడిపోతీ ఈసుని గాయాము రేపితిని ఎరిగి ఎరిగి నే చెడిపోతీని సునిగా ము పీతిని మోసా పోతీ నేను దృష్టి తొలగి దాసు నిను చూడ మోసా మోసపోతీ నేను దృష్టి తొలగి దాసు నిన్ను చూడ నిమ్ము ప్రభు యేసున రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా ప్రభు ఈసున రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా లోకా భోగాల పైన నేత్రాలు నాట్లు కృప చూపుము లోకా భోగాల పైన నేత్రాలు సోకాకుండునట్లు కృప చూపుము నీ మహిమ దివ్యా స్వరూపమును నిండార చూడనిమ్ము చూడ నిమ్ము నిమహిమ దివ్య స్వరూపమును నిండార నను చూడ ప్రభు యసున రక్షక నొసగు కన్నులు నాకో నిరతమునే నిన్ను చూడ Rabu Yesu Narakshaka Nasagu Kannulu Naku Niratamune Ninnu Chuda Alphayunive Omega Unive Alphayunive Omega Unive ప్రభు ఈసున రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా ప్రభు ఈసున రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా అలే థ్యాంక్ యూ గో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకి గో దేవాజీవితం ఆపాదమస్తకం నీకంకి శరణం నీచరణం శరణం నీచరణం శరణం నీచరణం శరణం ఇదిగో ఇది గో దేవా నాజీవితం ఆపాదమస్తకం నీకంకిత దేవా నాజీవితం పాదమస్తకం నీ కంకితం పలుమార్లు వై దొలగినాను నీ పరలోకపు దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి పలుమార్లు వై తొలగినాను నీ పరలోకపు దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు అందుకే గైకొనుము దేవా ఈనా శేష జీవితం అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం ఇది దేవా నా జీవితం ఆ పాదమస్తకం నీకంకితం ఇది గో దేవా నా జీవితం పాదమస్తకం నీ కంకితం నీ పాదముల చేరీ నీ చిత్తంబు నే నిరుగ నేర్పు నీరుదయ భారంబు నొసీ ప్రార్థించి పనిచేయ నిమ్ము నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబు నే నెరుగ నేర్పు నీ హృదయ భారం నొసగి ప్రార్థించి పనిచేయ నిమ్ము ఆగిపోక సాగిపోవు ప్రియసు నిమ్ము ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువాన నుండ నిమ్ము ఆగిపోక సాగిపోవు ప్రియసుతునిగా పనిచేయ నిమ్ము ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిము ఇది గో దేవా నా జీవితం ఆ పాదమస్తకం నీకంకితం ఇది గో దేవా నా జీవితం ఆ నీ కంకితం నీచరణం శరణం నీచరణం శరణం నీ శ నీచరణం ఇదిగో ఆ పాదమస్తకం నీ కంకితం ఇదిగో గో దేవా జీవితం కంకితం నీ పాదముల చెంత చేరీ నీ చిత్తంబు నే నీ హృదయ పారంబు నొసగి ప్రార్థించి పనిచేయ నిమ్ము నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబునే నెరుగ నేర్పు నీ హృదయ భారంబు నొసగి ప్రార్థించి పనిచేయనిమ్ము ఆగిపోక సాగిపోవు ప్రియసునిగా పనిచేయనిమ్ము ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్ము ఇదిగో దేవా నా జీవితం స్తకం మీ కంకితం ఇది గో దేవా నా జీవితం ఆపాదమస్తకం మీ కంకితం హైజ్లు అర్థం సరే మన వాక్యం ధ్యానించకముందు చిన్నగా ప్రార్థన చేసి మన దేవుని వాక్యం ధ్యానిస్తాం సూత్రం ప్రభా పరిశుద్ర గొప్ప దేవా సర్వశక్తి సంపూర్ణ మహోన్నతుడగ తండ్రి మైమా సరీపగు దేవ కృపమైడ నీకు వందాలిసయ అబ్రహామి సాక్ యాకోబ్ల దేవ నా ప్రవ్వ ఈ గడిచిన కాలం అంతా ప్రవ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకున్నారనైనా మమ్మల్ని సజీవలకులో నిలబెట్టినారు ప్రభావ దివారా తోమలు కాచి కాపాడి ఇక నూతన దినం మాకు అనుగరించినారనైనా ఎంతో మందికి లేని అవకాశం ధన్యతను మీరు మాకు అనుగరించినారనైనా గొప్ప దేవన తండ్రి మీ సన్నిధులు మాకు ఎంతో ఆనందం సంతోషం ఉంది మీ సన్నిధిలో ప్రతి దినం నేను మేము పరవశించుకోవాలా ప్రభావ నైనా ఏసయ్య మీ సన్నిధిలో మా హృదయాలు కుమ్మరించుకుని ప్రభావ మీ ఓ ప్రభావ మిమ్మల్ని తలపోస్తూ ప్రవ నేను స్థుతిస్తూ మీ వాక్యములు ఆనందించే ధన్యతను మీరు మాకు ఇచ్చినారు ప్రభావ గొప్పదేవ నీకే కృతజ్ఞతలైనా నీకే స్థుతులు స్తోత్రమైనా నీకే సమస్త ఘనత మహిమా ప్రభావం యుగ యుగంలో నీకే కలుగునుగాహాలలుయ్య ఈ యొక్క మధ్య కాల సమయంలో అయినా మీ వాక్యం మీద ధ్యానించబోతున్నగా మీరు మాతో మాట్లాడను ప్రభావ మా హృదయాలను సరి చేయని ప్రభ మీకు నూతనమైన పరిశుధాత్మ అభిషేకం మాకు అనుగించండి వాక్యం నుండి సత్యమే గ్రహించలాగనా మాకు ఆత్మీయ నేత్ర ఇప్పం అదిష్టమైనా మా చెవులు ఇప్పండి మా హృదయానికి విప్పండి ప్రభావ మీరు మా హృదయం నుండి మాతో మాట్లాడండి మీ ఆత్మ నడిపింపు దేనైనా భయంకరమైన కాలంలో ఉంటుందిగా ప్రభావ మేము ఏ రీతిగా జీవించాలా ఏ రీతిగా ప్రభావ మా సేవను కొనసాగించుకోవాలా ప్రభావ అడుగడుగున ప్రభ మీరు మాతో మాట్లాడుతూ మమ్మల్ని ఎంతగానో ప్రతి దినంలోనైనా గొప్ప దేవానికి వర్ణాలేసయ్య ఈ దినం ప్రభావ మీ పాదాల దగ్గరికి వచ్చినాం మరేలాగా ప్రభావ మీరు మాతో మాట్లాడిన ప్రభావ మమ్మల్ని బలపరచండి మీ ఆత్మధర్మం నడిపించి ఈ వాక్యంలోనే సత్యమే గ్రహించేలాదనా మా హృదయం అవలంబించుకొని దాని ప్రకారం మీరు జీవించేలాగన సహాయపడండి రాణిపే త్వరగా నడిపించండి ప్రతి ఆటంకాలు కొట్టివేసి ప్రవా మీరే ఈ యొక్క మీటింగ్ అంతట్లో ఒక మీ ఆత్మధర్మం అందరూ నడిపించి మాట్లాడమని యేసు పరిశుద్ధ నామం ఉన్న ప్రాధిష్టావంతంది ఆ మేన్ హలలియ నా వాయిస్ వినిపిస్తుంది కదా వినిపిస్తుంది బ్రదర్ ఓకే బ్రదర్ థ్యాంక్ యూ సరే ఈరోజు ఒక వాక్యం అంశం ఏంటంటే యువ్ పిల్లర్ ఆఫ్ కింగ్డమ్ మీరు రాజ్య రాజ్యానికి ఒక స్తంభం లాంటి వాళ్ళు ఈ వాక్యకు అంశము మనమే ఒక స్తంభంలాగా ఉండాలి ఆయన రాజ్యంలో యువ్ పిల్లర్ ఆఫ్ కింగ్డమ్ కాబట్టి ఆ వాక్యం మనం ధ్యానిస్తాము కాబట్టి దేవుని రాజ్యంలో ఒక స్తంభం ఏ రీతిగా ఉంటుంది కాబట్టి ఒక రాజ్యాన్ని కట్టాలంటే లేక ఒక గృహాన్ని కట్టాలంటే ఖచ్చితంగా పిల్లర్ అవసరం అన్నట్టు పిల్లర్ లేకుండా ఇల్లు కట్టలేరు కాబట్టి పిల్లర్ అంటే ఫౌండేషన్ పునాది కాబట్టి ఆ పునాది ఏంది కాబట్టి ఆ పునాది లాగా ఈరోజు దేవుని పునాది మీద దేవుని సంఘం ఆ పిల్లర్ కట్టబడిందా లేకుంటే వేరొక పునాది మీద కట్టబడిందా అనేది ఒకవేళ మనం ఎక్కడ కట్టబడడం మనం ఏ పిల్లర్ మీద కట్టబడడం ఏ పునాది మీద కట్టబడడం ఆయన మందిరంలో మన ఒక లాగా ఉన్నమా లేకుంటే ఒక ఆ పిల్లర్ అంటే భరించేది కదా ఆ యొక్క భారాన్ని భరించేది అన్నట్టు పిల్లర్ అంటే కాబట్టి ఆ రీతిగా మనం ఉన్నమా కాబట్టి ఎందుకు దేవుడు ఆ విషయం జ్ఞాపకం చేస్తున్నప్పుడు ఈరోజు సంఘం ఎట్లా కాబట్టి మనం మన సేవా జీతం అంతా దేవుని బిడల గురించే కదా దేవుని క్రైస్తవుల గురించే మన సేవ కాబట్టి వాళ్ళందరూ దేవుని సత్యంలోకి రావాలా ఆయన సంఘంలో ఆయన రాజ్యంలో ఒక లాగా ఒక స్తంభం ఉండాలా అనేకుల్ని ఆయన మందిరంకు నడిపించే ద్వారపాలకుల లాగా ఉండాలా ఎన్నో విషయాలు ప్రభు మనకు చెప్పిండు కాబట్టి మనల్ని ఎందుకు నిర్మించిండో మనల్ని ఎందుకు తయారు చేసినప్పుడు ఒక పర్పస్ ఉంది దేవుడు ప్రతి దశలో కానీ ఈరోజు క్రైస్తవ జీవితము సంఘం ఏ రీతిగా ఉంది ఏ రీతిగా సంఘం ఉన్న ప్రజలు ముఖ్యంగా దేవుని బిడలు ఎట్లా నడుచుకుంటున్నారు కాబట్టి ఆ సంఘం దేనికి సాదృశ్యం ఉంది ఆ సంఘం అంటే ఏంది కాబట్టి ఈ విషయాలన్నీ ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతుంది కాబట్టి కాబట్టి మనం ఒక పిల్లర్ లాగా ఉండాలా అనే విషయము మనం ప్రభు చెప్తుండో అందుకే మొట్టమొదటిగా ప్రకటన గంధం నుంచి కొన్ని వాక్యాలు తీసుకున్న తర్వాత కొన్ని వాక్యాలు చూసాము ప్రకటన గంధం నుంచి మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము పదహారు వచనం నుంచి ఒక వాక్యాన్ని మనం ధ్యానిస్తాం ఒక్క నిమిషం లేదు చూడండి ప్రకటన గంధం అపోజన్ యోహన్ రాసిన ప్రకటన గంధము ఒకటో అధ్యాయము పదహారు వచనంలో ఆయన తన కుడి చేత ఏడు నక్షత్రములు పట్టుకొని ఉండేను ఆయన నోట నుండి రెండంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెళ్ళచుం వెడలచుండెను ఆయన ముఖము మహాతేజస్సుతో మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను చూడండి ఆత్మీయ జీవితంలో మనం అర్థం చేసుకున్నప్పుడు ఈ ప్రకటన గంగము యోహాను భక్తుడికి పద్మాసు దీపంలో ఉన్నప్పుడు ఆయన దర్శన రీతిగా దేవుడు ఎన్నో విషయాలు బయలుపరిచాడు కాబట్టి యోహాను ఒక నక్షత్రానికి సాదృశ్యంగా ఉన్నాడు కాబట్టి పత్తి సేవకుడు కూడా ఒక నక్షత్రానికి సాదృశ్యంగా ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మొదట ఆయన చేతిలో ఏడు నక్షత్రాలు ఉన్నాయి ఆ రీతిగా పదమూడ అధ్యాయం చూసినప్పుడు పద్నాలుగో అధ్యాయం చూసినప్పుడు పదమూడవ వచ్చినం అధ్యాయం పదమూడు వచ్చినంలో నేను తిరగగా ఏడు సువర్ణ దీపస్తంభములను బాగా అర్థం చేసుకోండి ఏడు సువర్ణ దీపస్తంభములను ఆ దీపస్తంభముల మధ్యన మనుష్య కుమారుని పోలిన ఒకని చూచి తిని చూడండి ఆయన తన పాదముల మట్టుకు దిగులు చిన్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండాను ఇది మన ప్రభుకు సంబంధించింది ఆయన ఇక్కడ ఎందుకు విషయం జ్ఞాపకం చేస్తున్నప్పుడు మొదట ఆయన ఏడు దీప సువర్ణ దీపస్తంభం సంఘాలకు సాదృశ్యం ఈ ఏడు సంఘాలకు సాదృశ్యం ఆ ఏడు సంఘాల మధ్యలో ఉన్నడు యేసు ప్రభు పత్తి సంఘం లోపల ఉన్నాడు ఆయన ఫస్ట్ ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం నువ్వు ఎందుకు పిల్లర్ లాగా ఉండాలంటే ఈరోజు దేవుని సంఘం ఎందు ఎట్లా ఉందనేది ఇక్కడి నుంచి మనం నేర్చుకోవాలా ఇది కనెక్షన్ చూసుకుంటేనే మనం ఈ మిగతా వాక్యాలు మనం ధ్యానించిపోయే వాక్యాలు మనకి ఒక ఇంట్రడక్షన్ లాగా ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఆయన మొట్టమొదట దీపస్తంభంలో మధ్యలో ఉన్నాడు ఏసు దేవుడు మన ప్రభు సంఘంలో ఉన్నాడు మధ్యలో అయితే లవదేక సంఘానికి వచ్చేంత వరకు ఆయన చూస్తే సంఘం బయట ఉంటాడు ఈ మధ్యలో ఏడు సంఘాలు మన ధ్యానించినప్పుడు ఏపీసీ నుంచి లవదేక సంఘం వరకు ప్రతి సంఘంలో ఎన్నో లోపాలు మీరు ఆ రీతిగా ఈ రీతిలో నికులతలు బోదని అబద్ధ బోధని సాతాన సింహాసన స్థలంలో ఉన్నవు అయినా సరే నువ్వు జాగ్రత్తగా నా కొరకు జీవించినవు నీ మొదటి ప్రేమ విడిచిపెట్టినవు అన్ని నీ దీపస్తంభములు నేను తొలగించక ముందే నువ్వు ఆ మొదటి ప్రేమను జ్ఞాపకం చేసుకో నువ్వు మారుమనిసి పొందు అని నువ్వు నులువెచ్చలు కాబట్టి ను నువ్వు వెచ్చగానే లేవు చల్లగానే లేవు నులివెచ్చల జీవితం అంటే సగం సత్యం సగంబద్ధం అది మధ్యలో రకం అన్నట్టు అంటే అటు ఇటు కాని జీవితాలు కాబట్టి ఎటు తేల్చుకునే జీవితాలు కాబట్టి ఈరోజు ఆత్మీయ జీవితంలో ఎటు తేల్చుకోలేని జీవితాలాగానే ఉంది క్రైస్తవ సంఘం కాబట్టి వాళ్ళకు తీర్మానానికి మనం తీసుకొని రావాలా దానికి నువ్వు కారకుడు కావాలా ఏ రీతిగా తీసుకొని రావాలా తీర్మానం అన్నప్పుడు వాళ్ళకి కనువిపు కలగాల అది కేవలం ప్రభు కలుగుతుంది అది ఆయన వాక్యం బయలుపరచబడినప్పుడు ఏ రీతిగా ఉంటుంది అనేది ఇక్కడి నుంచి మనం నేర్చుకోవాలా మొట్టమొదట ఆయన ఏడు సంఘాల మధ్యలో ఉన్నాడు లవదీక సంఘానికి వచ్చే వరకు సంఘం బయట ఉన్నాడు ఆయన ఈ రోజు సంఘంలో లేడు చెప్తే కష్టంగా ఉంటుంది కాబట్టి లేడు ఆ వాక్యం ప్రకారంగా సంఘంలో లేడు ఆయన చర్చస్ లో లేడు దేవుని మందిరము అని చెప్పుకుంటున్న బిల్డింగ్స్ లో లేడాన హృదయమనే మందిరాల్లో ఆయన నివసిస్తాడు అని వాక్యం చెప్తుంది కాబట్టి లౌదిక సంఘానికి వచ్చేంతవరకు అంటే లౌదిక అంటే ప్రజల పాలన అని అర్థం ప్రజల పాలన అంటే ఈరోజు ప్రజల పాలన నడుస్తుందా లేదా ప్రపంచం అంతా పాస్టర్స్ విశ్వాసుల మాట వింటున్నారు పాస్టర్ మాట సంఘం వినాలా దేవుని పరిచ ప్రతినిధిగా ఉన్న మాట సంఘం వినాలా ఎందుకంటే దేవుని నిలబెట్టిన రీతిగా కానీ ఈరోజు విశ్వాసుల మాట పాస్టర్స్ విని వాళ్ళు చెప్పండి చేస్తూ దేవుని నామానికి అవమానపరుస్తూ ఆయన సంఘంలోంచి బయటకు వెళ్ళగొట్టేసిండ్రు ఎందుకంటే అపవిత్రత ఎక్కడుంటుంది అక్కడ ఆయన ఉండలేడు పాపము అల్లరి కిరియాలు అయే వస్తువులు ఎక్కైతే ఉంటే అక్కడ ఉండలేడు ఎందుకంటే ఆయన మహాపరిశుద్ధుడు అంత గొప్ప దేవుడు మన హృదయాల్లో నివసిస్తున్నట్టే అది మన గొప్పతనం కాదు చూడండి కాబట్టి ఎందుకు ఆ రీతిగా ప్రభు చెప్తున్నప్పుడు మొట్టమొదట క్రైస్తవ సంఘం మధ్యలో ఉండడు మనం ప్రభు ఇది మనం చెప్పాలా ప్రకటన గంగంలో మనం చెప్పాలని అన్న ఎన్నోసార్లు మనకు తన చెప్తా ఉంటాడు కాబట్టి అది అందరికీ బయలుపరచు అందరూ వాక్యాలు చెప్తున్నారు ప్రకటన గంధం నుంచి కాబట్టి ఆ గొప్ప ధన్యత ప్రభు మనకిచ్చింది ఈ లోకంలో ఎవరు అంత ధైర్యంగా చెప్పలేరు మనం ఎందుకు చెప్తున్నాం అంటే ఆయన ఆత్మ మన ఉంది ఒకటే ఆత్మ కాబట్టి ఆ రీతిగా నడిపిస్తారు ఆయన ఆత్మ ఘోషిస్తుంది ఆ రీతిగా కాబట్టి ఏడు సంఘాల మధ్యలో ఉన్నాడు ఆయన మొట్టమొదట కాబట్టి ఈ రోజు ఎక్కడున్నాడు మన ప్రభు ఈరోజు జనులు ఎట్లున్నారు కాబట్టి అయితే ఇక్కడ చూస్తే ఇక్కడ జాగ్రత్తగా మనం అర్థం చేస్తే పదహారు వచనంలో అయన తన కుడి చేత పట్టు తన కుడి చేత ఏడు నక్షత్రాలు పట్టుకోనంటే ఆయన చేతిలో ఉన్నారు వీళ్ళంతా అర చేతిలో నన్ను చెక్కుంటే ఆయన పాట పాడతాం మనం ఆయన చేతిలో ఉన్నంటే ఆయన హస్తాలలో ఉన్న సంఘాలు మొట్టమొదట ఏడు నక్షత్రం అంటే ఏడు సంఘాలు ఏడు దీపస్థంలు అంటే ఏడు సేవుకులకు సాదృష్టం సంఘాలకు సాదుష్యం సంఘ దూత అన్నప్పుడు ఇవన్నీ సేవుకులకే సాదృష్టం సంఘానికే సాధు సంఘం అంటే ఎవరు సేవుకులే కదా దేవుని బిడ్డలే సంఘం కాబట్టి దేవుడు మొట్టమొదట ఆయన చేతిలో ఉన్నారు ఇదంతా చూడండి ఆయన ఆయన యొక్క దర్శనం ఏ రీతిగా ఉందో చూడండి ఇక్కడ జాగ్రత్తగా మనం అర్థం చేసుకుంటే ఇక్కడ ఒక ఆత్మీయ సత్యం దేవుడు మనం చూపిస్తున్నాడు ఏంటంటే ఆయన తన కుడి చేత ఏడు నక్షత్రాలు పట్టుకున్నాడు అంటే నువ్వు అర్థం చేసుకోవాలా ఆయన చేతులు మనం ఉంటే మనం ఎట్లా ఉండాలా ఆయన చేతులు మనం ఉన్నప్పుడు మనం ఎట్లా ఉండాలా అనేది ఇక్కడ చూస్తే చూడండి మనం ఎట్లా ఉంటామో చూపిస్తున్నాడు ఇక్కడ ఆ ఏడు నక్షత్రాలు పట్టుకున్నప్పుడు ఆయన నోట నుండి రెండంచెలు గల వాడిన కడ్గం ఒకటి బయలు పెడల్చుండే దేవుని వాక్యం కడ్గం రెండు గల కడ్గం అంటే ఒక సైడ్ లేదు అది అంటే రెండు ఆయన వాక్యంలో జీవం ఉంది కదా అది రెండు అంచలు కడ్గం ఒకటి చెప్పే వాళ్ళని సరి చేస్తుంది ఒకటి వినేవాళ్ళని కూడా సరి కాబట్టి అందుకే రెండు అంచులు కడ్గం ఆయన పక్షపాతి గాడు కదా కాబట్టి ప్రతి దశలో అడుగడుగున మన ప్రభువు ఆ రీతిగా మనల్ని ట్రైన్ చేస్తూ ఉంటాడు అన్నట్టు అది ఎట్లా అర్థం చేసుకోవాలి వాక్యం అనేది కాబట్టి ఈరోజు క్రైస్తవ జీతంలో అర్థం కావన్నట్టు కాబట్టి అది అర్థం చెప్పాలా కదా మనం మన సేవ దానికి సంబంధించిందే కదా అయితే ఆ ఏడు నక్షత్రాలు పట్టుకున్నప్పుడు ఆయన నోట నుండి రెండుంచలు గల వాడిన ఖడ్గం ఇప్పుడు ఇది అర్థం చేసుకోవాలా తర్వాత బయలుదేరిచుండేను ఆయన ముఖము మహా తేజస్వితో ప్రకాశించిన సూర్యుని వల్లే ఉండేను చూడండి మహా తేజస్ అంట అది ఎంత తేజస్ అంటే ప్రకాశించిన సూర్యుని వల్లే ఉండేను అంటే సూర్యుడే అంతగా తేజస్తుంటే సూర్యుని చేసిన దేవుడు ఇంకా ఎంత తేజస్విగా ఎంత మహిమను ధరించుకోవాలి ఆయన కాబట్టి ఆయన అంత ప్రకాశించే దేవుడు చేతిలో మనం ఉన్నాం అని చెప్తుంది ఇక్కడ మొట్టమొదట క్రైస్తవ సంఘము అట్లా ఉండే ఆయనలో ఉండే ఆయనలో ఉండే గొప్ప గొప్ప కార్యాలు జరుగుతుండే మొట్టమొదట రక్షణ పొందిన కొత్తల్లో సంఘాలు విజృంభించి దేవుని స్వార్థ ప్రకటిస్తుండే కానీ ఆయనలో ఉండే ఆ సంఘం మధ్యలో ప్రభు అద్భుతాలు చేస్తుండే కాదు బిల్డింగ్స్ కు ప్రారంభించే వాళ్ళు కాదు మొట్టమొదట సంఘంలో ఆదిమ సంఘంలో చూస్తే కాబట్టి ఎప్పుడైతే బిల్డింగ్స్ ప్రాధాన్యతో అప్పుడు ఆయన అక్కడికి వెళ్ళి వెళ్ళిపోయింది ఎందుకంటే అసలైన మందిరము ఏసుప్రభు కాబట్టి ఆయనలో మనము మందిరంగా మార్చుకుని మన హృదయంలో ఉండటానికి అది ఎప్పుడైతే ఆ సత్యం మర్చిపోయింది క్రైస్తవ జీవితంలో అప్పుడు ఆయన బయటకు వచ్చేసిండు ఇది మనం అర్థం చేసుకోవాలా ఇది చాలా కష్టతరం ఇది అర్థం చేసుకోవాలన్నా ఇది చెప్పాలన్నా కానీ కానీ ఏ రీతిగా చెప్పాలంటే సమర్థించుకునేది కాదు కదా ఏ రీతిగా ఈ వాక్యం వాళ్ళకి చూడండి ఇప్పుడు మనం ఇక్కడ అర్థం చేసుకుంటాం అంటే ఆ ఖడ్గము బయలుదేరుస్తుంది అంటే రెండు అంచెలు గల ఖడ్గం బయలుదేరుతుంది ఆయన చేతిలో ఉన్న ఏడు నక్షత్రాలు తర్వాత ఆయన నోట్లకు వెళ్ళి రెండు గల ఖడ్గం వస్తుంటే దేవుని వాక్యం వస్తుంది అప్పుడు ఏం జరుగుతుంది ఆయన ముఖము మహా తేజస్తో ప్రకాశించిన సూర్యుని వల్ల తర్వాత ఏం జరిగిందంటే అంటే ఆయన స్వరూపము ఎట్లా ఉంది అని చూస్తూ చెప్తుండ అక్కడ ఆయన మహిమను ధరించుకొని ప్రకాశించిన సూర్యుల దగదగ మెరుస్తున్న ఆయన మధ్యాహ్నం నట్ట నడుజ ఉన్న మధ్యాహ్నం పూట పైకి ఒకసారి బాగా ఎండ్లకాలను నువ్వు తల పైకి ఎత్తి చూడు ఆ సూర్యుడు వచ్చి చూసి కొంతసేపు నువ్వు అట్లని చూస్తే నీకు కళ్ళు కూడా కనిపించొక్కిందా చూడండి ఆ సూర్యుని చూస్తే నీకు అట్లా ఉంటే ఆయా సూర్యుని చూసిన దేవుడు ఇంకెంత గంభీరంగా ఉండాలి ఆయన ఎంత అలాంటి తేజస్సు ఉంది అయితే ఇక్కడ మనం చూస్తున్న విషయం ఏంటంటే నేను ఆయనని చూడగానే చచ్చిని వాన వాళ్ళే ఆయన పాదముల పడి ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా నేను ఇక్కడి నుంచి మనం అర్థం చేసుకోవాలా యోహోన్ భక్తుడు దర్శనం చూస్తున్నాడు ఆయన ఆయన చూడగానే ఏమైందంట చచ్చిపోయిన వాళ్ళ వాళ్ళే పడిపోయినండి కింద పాద ఆయన పాదాల దగ్గర పడిపోయినంట ఆయన ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి అయితే ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా నేను భయపడకమని చెప్తున్నాయను ఆయన చేయిబెట్టి ఆయన పైకి లేపిండు తర్వాత ఇదిగో నేను మొదటి వాడను పడపటి వాడను జీవించేవాడను అంటే ఆయనకు మరణం లేదు మృతుడినైతే ఇదిగో యుగ యుగములు సజీవునై ఉన్నాను అని చెప్తున్నాడు తర్వాత మరియు మరణం యొక్కయో పాతాలం యొక్కయో కాలప నా స్వాదిలో ఉన్నాయి చెప్తున్నక్కడ అంటే అవన్నీ నా కంట్రోల్ ఉన్నాయి యోహోను అని చెప్తున్నక్కడ ఇక్కడ మనం చూస్తుంది ఎప్పుడైతే మన ప్రభుని చూసిందో యోహోన్ భక్తుడు చచ్చిపోయిన వాళ్ళ వల్లే ఆ వెలుగును చూడగానే ఆ ప్రకాశించ తేజిస్తూ ఆయన మహిమను చూడగానే ఆయన చచ్చిపోయిన వాళ్ళ వల్లే కింద పడిపోయినాయినా అంటే ఆయన చూడలేకపోయినా అంత ప్రకాశమైన మహిమను ధరించుకుని మన ప్రభు చూడండి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలా ఎప్పుడైతే యోహన్ భక్తుడు చూడగానే పడిపోయిండో ఆయన పాదం దగ్గర అప్పుడు ఆయన భయపడకుడు పైకి లేపిండు ఆయన చూడండి అయితే ఇప్పుడు ఇక్కడ మనం ఏం నేర్చుకున్నామంటే దేవుని సంఘము మొదట ఆయన చేతిలో ఉంది ఏడు నక్షత్రాల నువ్వు ఆయన చేతుల్లో ఉన్నప్పుడు నువ్వు కూడా ఉండాలి కదా ఆయన వెలుగును ధరించుకున్నప్పుడు నువ్వు ఎక్కడైతే నువ్వు అడుగు ఆ మహా తేజస్సు చూడగానే ఆయన వెలుతురు ఆయన మహిమ మనుషులు తాకగానే వాళ్ళు చనిపోతారు వాళ్ళు శారీరకంగా చనిపోతారు చచ్చిపోయిన వాళ్ళు పడిపోతారు వాళ్ళు అప్పుడు మనం ఏం చేయాలా ఆత్మలో ఏం చేయాలా వాళ్ళ పైకి లేపాలన్నట్టు లేపి నువ్వు నిలబెట్టాలా ఎందుకంటే పిల్లరు ఎప్పుడైతే ఆ పునాది సరిగా లేకపోతే పడిపోతుంది కదా అంటే ఆయన మహిమను ఆయన మహిమను మనం చూడలేకపోతే మన పరలోక రాజ్యం ఇంకెట్లా పోతాం చెప్పండి ఆయన మహిమను మనం చూడలేకపోతే ఆయన వెలుగు ఆయన ప్రకాశము మనము మనం చూడలేకపోతే మనము ఆయన ఎదుట మనం ఎట్లా నిలబడుతుంది చెప్పండి మనుషుకు మన ఎదుట శక్తిమంతులు నిలబడలట్టు నిలబడినట్లు ఎల్లప్పుడూ ప్రార్థించమన్నాడు ఆయన ఎదుట మన నిలబడాలంటే ఆయన మహిమను తట్టుకోవాలి కదా ఆయన మహిమను చూస్తే ఆ శిష్యులు ఏం చేసినక్కడ ఆయన ఆ కొండ మీద రూపాంతం చెందినప్పుడు పేతురు యోహోన్ యాకో ముగ్గురు ఉంటారు ఆ వెలుగుని చూడం మొత్తం చచ్చిపోయిన వాళ్ళు పడిపోతారు వాళ్ళు అంటే వాళ్ళు ఇంకా శరీరంలో ఉన్నారు అన్నట్టు కాబట్టి ఆయన తర్వాత వాళ్ళు ముట్టినప్పుడు పైకి లేస్తారు వాళ్ళు యోహోన్ యాకోబు తర్వాత పేతురు ముగ్గురు ఉంటారు అక్కడ ఆ మోసే ఏలి కనపడినప్పుడు ఆయన దర్శనం చేసినప్పుడు అంటే అంతగా వెలుగన్నట్టు అది తర్వాత వాళ్ళు శరీరంగా కాబట్టి అది వాళ్ళు చూసిరు కానీ పడిపోరు అన్నట్టు ఇక్కడ కూడా అదే పరిస్థితి జరుగుతుంది అంటే ఆయన తేజస్తుంది తాగితే శరీరంగా వాళ్ళు భరించలేరు అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలా పైగా ఇక్కడ మన ఆత్మీయ సత్యం ఏం నేర్చుకున్నాం అంటే ఆయన చేతిలో మనం ఉన్నప్పుడు మనం అట్లా ఉండగలమా అంటే ఎక్కడైతే నువ్వు అడుగు పెడతావో ఎక్కడైతే నువ్వు ప్రకా ప్రకాశిస్తావో ఆయనలో ఆయన వెలుగును ప్రకటిస్తుంటావో అక్కడ మనుషులు చచ్చిపోయిన వాళ్ళు వాళ్ళు వాళ్ళ శరీరంలో వాళ్ళు పడిపోతారు వాళ్ళు ఎందుకంటే ఆ వెలుగును భరించలేరు పాపపుని వాళ్ళంతటి వాటిని ద్రహించి వేస్తారు అన్నట్టు అప్పుడు నువ్వు పైకి లేపాలో పడిపోయినప్పుడు వాళ్ళు మార్పు అన్నట్టు అప్పుడు లేచి నిలబడతారు ప్రభు కొరకు అప్పుడు వరకు మతపరమైన జీతంలో ఉన్న వాళ్ళు సత్యని గ్రహిస్తారు అన్నట్టు అంటే ఆ నక్షత్రాలు ఆయన చేతిలో ఉన్నప్పుడు మనం ఎట్లా ఉండాలా ఆయన స్వరూపం కదా మనం ఆయనలాగా మనం తయారు చేసుకుంటూ క్రీస్తు నిమిత్తం మీరు అట్లా ఉండాలని చెప్తుండడు పౌలు ఎపిస్ పత్రికలో ఏం చెప్తుండ క్రీస్తుకు కలిగిన సమానతకు పరిపూర్ణత కలిగి ఉండాలంట ఆయన లెవెల్కి తగ్గట్టు మనం ఉండాలంట ఇక్కడ సంఘము ఆ నక్షత్రాలు ఆయన చేతులు ఉన్నప్పుడు ఆయన చేతులు మనం ఉంటే ఇంకా బాగా అర్థమవుతాయి ఆయన చేతులు మనం ఉంటే ఇప్పుడు వ్యవహాన్ భక్తుడు ఒక ఒక ఇప్పుడు ఇప్పుడు తర్వాత నువ్వు ఇక్కడ నువ్వు ఏసు ప్రభులాగా ఉన్నావు అనుకో ఆయన ప్రతిదీ నువ్వు నిలబడ్డవు అనుకో ఎక్కడైతే ఆయన వెలుగు ప్రకాశిస్తదో అక్కడ మనుషులు భరించలేరు అన్నట్టు అంటే పాపపు నియమాను బంధకాల నుంచి వాటి అన్నింటి నుంచి వాళ్ళు విడుదల అప్పుడు వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళకుండా అంటే శరీరంలో చనిపోతారు వాళ్ళు కాబట్టి ఆత్మలు ఎప్పుడైతే ఆయన వెలుగు తాగుతుందో అప్పుడు ఆ మరణకు విధానం పోయి జీవంలోకి వస్తారు అన్నట్టు అంటే ఇక్కడ యోహోన్ భక్తుడు ఏ ఏ రీతిగా కనిపిస్తున్నంటే ఒక విధానం మనకు ప్రభు నేర్పిస్తుంది అంటే ఆయన వెలుగును ధరించుకున్న వాళ్ళు అది భరించలేరు అన్నట్టు మోషే కూడా ఇష్టపడతారు కదా ఆయన వెలుగు ఆయన చూడాలని నా వెనుక భాగం చూడు మోసే నన్ను చూసి ఎవరు కూడా బ్రతకులేరు అంటాడు అయినాగానే నేను చూస్తానంటాడు మోషే కాబట్టి అటు ఆయన వెలుగును మనం ధరించుకున్న ఆ వెలుగును మనకిచ్చింది మన ప్రభు ఆయన మరణ భూస్థాపన పునరుద్ ఆయన బలి ద్వారా అది మనకిచ్చిండు ఆయన ప్రకాశం ఆయన ప్రసన్నత ఆయన తేజస్సు ఆయన మహిమను మనకిచ్చిండు ఆయన వెలుగును మనకు దరింప ధరింపజేసినాడు కాబట్టి ఆ ప్రకాశించిన సూర్యుని వల్లే మన ప్రభునుడు కాబట్టి మన మన ఆత్మీయ జీవితంలో కూడా అట్లా మన ఉంటేనే మనుషులు ఆయన పాదాల దగ్గరికి వస్తారు ఆయన సన్నిధికి వస్తారు చూడండి ఆ దర్శనం ద్వారా యోహాన్ ఒక విధానం ఒక నేర్పిస్తుంది మనకు ఒక విధానం కాబట్టి ఈరోజు సంఘం ఆ రీతి ఉందా సంఘానికి దేవుడు ఎంతగానో పవర్ ఇచ్చిండు ఎంతగానో శక్తి ఇచ్చిండు కాబట్టి వాటన్నిటిని దేవుడు ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అవన్నీ పోగొట్టుకున్నారు ఈ రోజు సంఘంలో జనులు మనుషులు ఎట్లా ఉన్నారు ఏ రీతిగా ఉన్నారు చూడండి కాబట్టి మనం ఏ రీతిగా వాళ్ళని నిలబెట్టాలా అనే విషయం ఫస్ట్ తర్వాత ఫస్ట్ మనం ఏ రీతిగా ఉన్నాం మనం మనం మనం మనం కరెక్ట్గా ఉంటే నాకు ఇతరలో మనం నిలబెట్టగలం కాబట్టి అందుకే ప్రభు నీ కంట్లో నలుసును తీసుకో ఫస్ట్ తర్వాత ఏరువుల కంట్లో నలుసును తీసుకోమంటాడు మన ప్రభు చూడండి కాబట్టి మనం ఫస్ట్ కరెక్ట్గా ఉంటేనే ఎదుటి వాడి కంట్లో నలుసు మనం తీయగలం కాబట్టి ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఆయన ఎప్పుడైతే ఆయన స్వరూపము ఆయన వెలుగును చూసిండో వాళ్ళు పడిపోయింది ఆయన యోహన్ భక్తుడు అప్పుడు దేవుడిని పైకి లేపుతున్నాడు ఇప్పుడు నేను అర్థం చేసుకోండి చూడండి శారీరకంగా ఉన్నప్పుడు ఆయన ఎప్పుడైతే ఆయన మహిమను చూస్తావో అప్పుడు నువ్వు పడిపోయినలాగా చనిపోయినలా సచ్చిన వాళ్ళలాగా అయిపోతావు అంటే నీ శరీరంలో నీ ఇవ్వనంతా పోతుందన్నట్టు అప్పుడు ఆత్మలో తయారవుతావు అన్నట్టు కాబట్టి ఈరోజు క్రైస్తవ సంఘము చచ్చిపోయినలాగా ఉన్నది ఆయన వెలుగును చూడలేకపోతుంది అట్లనే పడిపోయింది ఆయన వెలుగు ప్రకాశిస్తే చీకట్లో ఉన్నది కాబట్టి ఎప్పుడైతే ఆ వెలుగు ప్రకాశిస్తే వాళ్ళొక జీవం వస్తున్నట్టు అప్పుడు దేవుడు పైకి లేపుతున్నాయండి భయపడుకోనను అక్కడ కాబట్టి ఆయన భయపడిపోయిన దర్శనం చూడగాని ఆయన ఆయన స్వరూపం చూడగానే కాబట్టి అయితే దేవుడు తర్వాత యోహన్ భక్తితో మాట్లాడుతున్నాను చూడండి నేను మొదటి వాడను కడపటి వాడను జీవించేవాడను మృతుడినైతేని ఇదిగో యుగ యుగములు సజీవుడినై ఆయన సజీవుడైన ఆయన గొప్ప దేవుడైనా నిన్న నిండు నిరంతరం ఏకరిత ఉన్న దేవుడైనా ఆయన ప్రాణం పెట్టుకు అధికారం ఉంది దాన్ని తిరిగి తీసుకోవడానికి కూడా అధికారం ఉంది ఆయనకి కాబట్టి మరణం యొక్క పాతాలం లోకం యొక్క తాలాబ్ చేతులు నా స్వాధీనం ఉన్నాడు కాబట్టి అది దేవుడు మనకి ఇస్తున్నాడు అంటే మరణం మీద అధికారం ఉంది సమస్త సృష్టి మొత్తం ఆయన కంట్రోల్లో ఉంది అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలా కాబట్టి పరలోక రాజ్య తాలాబ్ చేతులు మనకి ఇచ్చిండు సంఘ మర్మల సీక్రెట్స్ అవన్నీ దేవుడు మనకి ఇచ్చిడు అన్నట్టు అవి ఆల్రెడీ ఓపెన్ అయిపోయినాయి అందుకే మనం ఇవన్నీ అర్థం చేసుకోగలుగుతున్నాం అయితే ఇక్కడ చూసి ఇక్కడ ఏం చెప్తున్నంటే ఆయన ఎప్పుడైతే ఆయన దర్శనం చూసిండో అప్పుడు దేవుడు సంఘాల గురించి ఆయనకి చెప్తున్నానట్టు ఆ సీక్రెట్స్ ఆ మర్మాలు యోహాను భక్తుడికి చూపిస్తున్నాడు చూడండి ఇక్కడ ఏం చూస్తుంది ఇక్కడ కాగా నీవు చూసిన వాటిని అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలా నువ్వు చూసిన వాటిని తర్వాత ఉన్న వాటిని ఇప్పుడు నువ్వేం చూసినవో తర్వాత ఉన్న వాటిని తర్వాత వీటి వెంట కలుగుబో వాటిని అనగా నా కుడి చేతుల్లో నువ్వు చూసిన ఏడు నక్షత్రములను కూర్చిన మర్మమును చూడండి ఇప్పుడు మనం బాగా అర్థం చేసుకోవాలా ఇది స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంది కదా యోహోన్ భక్తుడు దర్శనము అంటే ఆల్రెడీ ఆయన అంత దర్శనం చూసేసిండు ఈ ఈ ఇరవై అధ్యాయం ఇరవై అధ్యాయాల దాకా ఆయన ఆల్రెడీ చూసిండు తర్వాత అప్పుడు దేవుడు రిలీజ్ ఎట్లా రాయాలని ఆ మర్మాల్లో ఎట్లా ప్రకటించాలా అని ఏ రీతిగా అవి రాయాలని దేవుడు ఆ మర్మాన్ని చూపిస్తున్నాడు తర్వాతనే స్టార్ట్ అవుతుంది కదా ఏపీసీ సంఘం స్టార్ట్ అవుతుంది అంటే ఆల్రెడీ ముందే చూసింది ఆయన అవి చూసినాక అప్పుడు ఏం చెప్తున్నా అందుకే అది చూడకపోతే ఇప్పుడు ఇక్కడ ఎందుకు చెప్తున్నాడు కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలా ఆల్రెడీ దేవుడు మనకి ఎన్నో విషయాలు మనం చూపించుండు ఇక మీదట చూపిస్తూనే కాబట్టి ఇక్కడ మూడు స్టేజ్లను చూడండి చూసిన వాటి మొదట మనం చూసిన వాటిని తర్వాత ఉన్న వాటిని తర్వాత వీటి వెంట కలుగుబో వాటిని చూడండి మూడు స్టేజ్ ఇప్పుడు చూసిన వాటిని నువ్వేం చూస్తున్నాను ఇప్పుడు ఈ ఈ కాలంలో ఈ స్థితిలో దేవుని ప్రవర్చన ఎట్లా నెరవేరుతున్నాయి ఏ రీతిగా క్రైస్తవ సంఘం ఎట్లా ఉంది అనేది అది చూసే వాటి తర్వాత ఉన్న వాటిని కాబట్టి నువ్వు ఏం చూస్తాను ఇప్పుడు ఏమున్నాయి తర్వాత వీటి వెంట అంటే ఇక్కడి నుంచి కలగబోయే వాటిని అనగా నా కుడి చేతుల్లో నువ్వు చూసిన ఏడు నక్షత్ర మర్మమును నీకు మర్మమును ఆ ఏడు సువర్ణ దీపస్తంభముల సంగతి రాయుము చూడండి ఆ ఏడు నక్షత్రం ఏడు సంఘాల దూతలు ఆ ఏడు దీపస్థములు ఏడు సంఘాలు అంటే సేవకులే సంఘము అన్నట్టు అంటే దూతలు సంఘ దూత అన్నప్పుడు సేవకులు అన్నట్టు అంటే ఏడు సంఘాలకు రాయి మాట్లాడు కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే ఈ ఏడు ఈ నక్షత్రాల గురించిన మర్మం అంటే సంఘం గురించి దేవుడు చెప్తుండక్కడ యోహోను భక్తుడు ఆ దర్శనలు చూసిన ఆ ఏడు సంఘాలు గురించి చెప్తుండక్కడ ఏడు సంఘాలు ఏ రీతిగా ఉన్నాయి ఏ రీతిగా ఉండబోతున్నాయి భవిష్యత్తు తరాల్లో కాబట్టి అవి పూర్వం ఉన్నాయో ఇప్పుడు ఉంటాయి ఇక్కడ జరిగినయే పూర్వము జరుగుతాయి అంటే పాత నిబంధన కాలంలో నుంచి ఏ రీతిగా జరిగిందో అది రిపీట్ అని మళ్ళీగా జరుగుతుండదు కాబట్టి అందుకే మనకి దేవుడు చూపిస్తుండో వీటి వెంట ఆ ఏడు నక్షత్రం నుంచి మర్మలు దీపస్థామాల గురించి రాయమని చెప్తుంది కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకుంది ఏడు దీపస్తామాలు ఏడు సంఘాలని ఏడు నక్షత్రాలు ఏడు దూతలని మనకు అర్థం అంటే సేవకులే సంఘం కాబట్టి ఈ సంఘము ఇప్పుడు ఎట్లా ఉంది అనేది ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలా కాబట్టి అందుకే తిమోతి రాసిన మొదటి పత్రికలో నుంచి ఒక వాక్యం చూస్తున్నాం మనం ఫస్ట్ మొదటి తిమోతి రాసిన పత్రిక ఫస్ట్ తిమోతి మూడో అధ్యాయము పద్నాలుగో వచ్చినంలో నుంచి ఒక వాక్యాన్ని మనం చూస్తున్నాం ఇక్కడ తిమోతికి పౌలు చెప్తున్నాడు ఇక్కడ శీఘ్రముగా నీ యొద్కు వత్తునని నిరీక్షించున్నాను అంటే ఆయన ఎక్కడో ఉన్నాడు అక్కడ విడిచిపెట్టేసి తిమోతిని ఒక దగ్గర సేవ చేయమని ఈ తిమోతి అనే దేవుని బిడ్డ యవనస్తుడినా ఏను యంగ్ ఫెలో అన్నట్టు ఎవరినొస్తాడైతే ఈయన పౌలు సేవలో తరబి పొంది ఎంతో జ్ఞానం పావుల నుంచి నేర్చుకున్నవాడు ఆయన ఎంతగా నేర్చుకున్నాడు పౌల నుంచి ఆ కృపవరాలు ఈయనకి ట్రాన్స్ఫామ్ అయిపోయినాయి అన్నట్టు కాబట్టి పౌల నుంచి నేర్చుకున్నవన్నీ నా నా వలన ఈన హితబోధను మనుషులకు ప్రకటించమని చూస్తాం మనం అంటే ఈయన పౌలు సేవలో తరబి పొందిన వాళ్ళు అంటే చూడండి పౌలు గొప్ప సేవకుడు ఆయన సేవలో తరబి పొందిన మనం అంతా కూడా గొప్ప సేవకులాగా ఉండాలా అనేది మనం అర్థం చేసుకోవాలా కాబట్టి మనం ఆ స్థితికి ఎదగాలన్న విషయము మనం ప్రభు మనకు అందరికీ జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ పద్నాలుగు వచనంలో శీఘ్రంగా నీ ఎద్ధకు ఒత్తిడిని నిరీక్షించున్నాను అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములు అనగా జీవము దేవుని సంఘములో జనులు ఎలా జనులు ఎలాగో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు రాయిచున్నాను హలూయ చూడండి ఎందుకు ప్రభు మన కొరకు ఇవన్నీ భద్రపరిచిండు యోహాన్ భక్తుడుకు రాస్తున్నాడు అక్కడ సంఘాల గురించి కాబట్టి ఈ రోజు ఈ కాలంలో ఈ రోజు కాలంలో సంఘాలు ఎట్లా ఉంది దేవుని ప్రజలు ఎట్లా ఉన్నారు సంఘంలో జీవం గల దేవుని సంగమని చెప్తుంది అంటే దేవుని సంఘంలో జీవం ఉండాల ఈ రోజు అది జీవం లేనిలాగా ఉంది ఎండిపోయిన కట్టెలాగా కనిపిస్తుంది ఫలించిన జీవితంలా కనిపిస్తుంది కానీ దానికి జీవం అన్నట్టు ఆయన తలుసుకుంటే భూమిలో చినికిపోయిన ఆ యొక్క ముద్దును కూడా సిగిరింపజేగలడు మనం చూస్తాం యోగ గ్రంథంలో ఎట్లా కేవలం నీటి వాసన చేత ఎప్పుడైతే దేవుని వాసన అంటే దేవుని వాక్యం ఒక ఆ పరిమళత్వం అది తాగుతుందో అది చిగురిస్తుంది అన్నట్టు కాబట్టి అట్లా ఆ పరిమళత్వం లాగా మనం ఉన్నప్పుడే కదా అది సంఘం అది ఫలిస్తుంది కాబట్టి ఇక్కడ ఏం చెప్తుందంటే దేవుని మందిరంలో ఆలస్యం చేయటం మనం అర్థం చేసుకోవాలా ఆలస్యం చేస్తే నువ్వు నేను చివరికి కొంచెం ఆలస్యం అవుతున్నొచ్చు అయినా సరే నువ్వు ఎట్లా ప్రవర్తించాలో జీవిత సంఘంలో అని నువ్వు నీకు రాస్తానని చెప్పాను కాబట్టి ఈ రెండు తిమోతి రాసిన పత్రిక రెండు పత్రికలు చూస్తే యవన ఆయన ఎలాంటి గొప్ప సేవ చేసిండు అంత చిన్న ఏజ్లో ఆయన ఎన్నో విషయాలు పావులు చెప్తుంటాడు అక్కడ ఎంత పెద్ద భారాన్ని ఇచ్చినంటే తిమోతికి మనం చూస్తే తిమోతి రాసిన రెండు పత్రికలు చూస్తే బహు కష్టతరమైన భారం అది చాలా స్ట్రాంగ్ ఉంటుంది ఒక వ్యక్తికి అంతగా దేవుడు భారం ఇవ్వాలన్నా ఒక సేవకుడికి ఒక యవనస్తుడికి అంతగా పని ఇవ్వాల దేవుడు పౌలు ఎంత భారం పెట్టిండ అంటే దేవుని సంగం ఎట్లా ఉండాలా ఎట్లా జీవించాలా ఎట్లా హెచ్చరించాలా అవన్నీ ఈ రెండు పత్రికల్లో అవన్నీ రాస్తాడు పౌలు తిమోతికి అంటే ఆయన ఎంతగా జీర్ణం చేసుకుని ఉండాలా తిమోతి చాలా బలహీనుడు కాబట్టి చాలా బలహీనంగా ఉంటాడు శరీరంలో అయినా సరే దేవుని కొరకు నిలబడి రోషంగా జీవించిన వాడు ఇవన్నీ ఆ యవనస్తుడికి అంత తక్కువ చిన్న ఏజ్ లో ఆ యవనస్తుడికి ఇంత బే ఈ పత్రికల్లో ఇవన్నీ ఇచ్చినట్టు పెద్దలతో ఎట్లా మాట్లాడాలా యవన స్త్రీలతో ఎట్లా మాట్లాడాలా ఏ రీతిగా జనులు ప్రవర్తించాలా ఇవన్నీ ఒక్క యవనస్తుడికి అంత అంత గొప్ప భారాన్ని దేవుడు ఇస్తానంటే ఈ రోజు మనకి ఇవ్వలేదా ఈ రోజు నువ్వు పెద్దోడువా చిన్నోడువా అనేది కాదు అక్కడ ఈ లోకరత్తుల విధానం ఏంటంటే నేను పదం దగ్గర నేను చదువుకున్నాను పదం వేసినాను నాకు అది ఉంది ఇది ఉందని చెప్పేసి గొప్ప చెప్పుకుంటూ ఉంటారు అది కాదు కదా దేవుని దృష్టిలో చెప్పుకుంటే చెప్పుకొని పర్లేదు కానీ మనకు మటుకు దేవుడు సంఘంలో ఏ రీతిగా ఉండాలా సంఘం ఏ రీతిగా నిలబెట్టాలనేది మన ఇక్కడ దేవుడు మనకు చూపిస్తున్నాడు ఆ మొదట ఆయన చేతిలో ఉంది ఆ ఏడు నక్షత్రాలు తర్వాత చివరికి వచ్చేవరికి లవ్ దేకి సంఘానికి వచ్చేవరికి సంఘం బయటికి ఎందుకు వెళ్ళిపోయిండు అనేది మనం అర్థం చేసుకోవాలి ఈరోజు ఎందుకు ఆ రీతి ఉన్నప్పుడు సంఘంలో ఏ ప్రభు లేడు అని చెప్తే మనం చర్చి కూడా రానియరు వాక్యం చెప్పని కూడా రానియరు ఏ రీతిగా ఆయన ఎందుకు బయట ఉన్నాడు ఎన్నో విషయాలు ప్రభు మనం చూపిస్తూ ఉంటాడు అది వాళ్ళకి ఆ రీతిగానే ఇంటర్ఫీర్ చేసినప్పుడే అవి వాళ్ళు గ్రహించగలరు కాబట్టి ఆయన వెలుగు ప్రకాశించినప్పుడే వాళ్ళంతా కనివిపగలుగుతారు అన్నట్టు కాబట్టి దేవుని సంఘంలో జన్ ఎలాగో ప్రవర్తించవాలి నీకు తెలియవని సంగతి రాస్తున్నాను తర్వాత చూడండి అంటే దేవుని సంఘంలో ప్రజలు ఎట్లా ప్రవర్తించాలా ఈరోజు ఎట్లా ప్రవర్తిస్తున్నారు నాశనకరమైన హే వస్తువులు తెచ్చిపెట్టుకుంటున్నారు సంఘంలో పోతున్నారు లీడర్షిప్ తీసుకుంటున్నారు ఏదేదో చేస్తున్నారు ఎన్నోనే చేస్తున్నారు దేవుని కంటే ఎక్కువగా మనుషులకి ప్రాధాన్యత ఇస్తున్నారు ఆ రీతిగా ఉన్నప్పుడే దేవుని వాక్యం ఉల్లంగించి వాళ్ళ సొంత కార్యక్రమాలు పెట్టుకొని సమయమంతా వృధా చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ ప్రజలు ఎట్లా ప్రవర్తించాలో అక్కడ చెప్తున్నారు అక్కడ తర్వాత చూస్తామని ఎట్లా ప్రవర్తించాలని నేను చెప్తా తర్వాత అయితే ఆ సంఘం ఎట్లుండాలంట సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది అలలుయ ఇది వాక్యం మూల వాక్యం మనకి ఆ సంఘం ఎట్లుండాలంట సత్యమునకు సంఘ స్తంభంలాగా ఉండాలంట సత్యముకు స్తంభంలాగా ఉండాల ఆధార స్తంభమును ఆధారమై అంటే ఆధారం అనేకులకు ఆధారం కల్పించాలి కదా నువ్వు ఒక స్తంభంలాగా ఒక ఇల్లు కదా అనేకులు నీ దగ్గరకు సేత తీర్చుకుంటారు ఒక ఇంట్లో వర్షం పడుతుందనుకో తుఫాను గాలి అలల్ చేతి కొట్టబడుతున్నప్పుడు ఏదన్నా ఒక ప్రదేశం ఒక ఇల్లుంటే కదా వాళ్ళు దాచుకుంటారు ఒక శ్రమం వచ్చినప్పుడు దుష్టుడు తరుముతున్నప్పుడు ఆ ఇంట్లోకి పోయి దాముకుంటే కదా వాళ్ళు వాళ్ళు కాపాడబడతారు కాబట్టి దేవుని సంఘము కాపాడేది అనే విషయం చెప్తుంది అక్కడ కాబట్టి ఆ స్తంభము సత్యములకు స్తంభంలాగా ఉండాలా ఒక ధ్వజంలాగా ఉండాలా కాబట్టి ఈరోజు సంఘం ఎట్లా ఉంది కాబట్టి ఒక స్తంభంలాగా దేవుడు క్రైస్తవ సంఘాన్ని పెడితే సత్యములకు ఆధారమైన సంఘంలాగా పెడితే ఈరోజు ఏ రీతిగా ఉందంటే అది ఎంత భయంకరంగా తయారైపోయింది దాంట్లో నక్కలు ఆకాశ పక్షులు ఇవన్నీ చతుస్పర జంతువులు వాటన్నిటిని పెట్టుకొని దేవుని కంటే ఎక్కువగా వాళ్ళు ఆరాధిస్తున్నారు కాబట్టి ఆ స్తంభము లాగా పెట్టిన దే ఏం చేస్తుందంట చూడండి ఆధారమైన సంఘాన్ని ఈరోజు దాన్ని దొంగలకగా మార్చేశారు నిరాక్షేపంగా దైవభక్తిని గుచ్చిన మర్మము గొప్పదే ఉన్నది కాబట్టి ఆయన గురించి మన ప్రభు గురించి కింద ఆయన ఎట్లా ప్రకటించబడినడు చూడండి ఆయన ససరీయుడిగా ప్రత్యక్షమయ్యను ఆత్మవిషమును నీతిపోవడం తీర్పు పొందెను దేవతత్తులు కనబడెను రక్షకుడని జను ప్రకటింపబడేను లోకముందు ఆయన నమ్మెను అహ్లోనే తేజమేణ అంటే ఇవన్నీ ఆయన ప్రత్యక్షతలు అన్నట్టు కాబట్టి ఆ దేవభక్తి అంటే ఆ శక్తి ఆ మార్గం ఎంత గొప్పదో అక్కడ వివరించాల సంఘం ఈరోజు కానీ ఈరోజు ఎక్కడ వివరిస్తుంది మనుషులు గలిబిలి గందరగోళం బబులోన్ లాగా తయారైపోయింది కదా బబులోని ఎక్కడ లేదు క్రైస్తవ సంఘమే బబులోనని మనం ప్రకటన గందరూ మనం చూసినాం కాబట్టి ఈరోజు అంత గలిబిల్లో ఉంది కాబట్టి ఆ గలిబిల్లులో ఉన్న వారు నేను ఏం చేయాలంటే దేవుని మార్గంలోకి మంచి మార్గంలోకి మనం నడిపియాల ఎందుకు ను నడిపిపోతే ఏం జరుగుతుంది అన్నప్పుడు ఖచ్చితంగా శిక్ష ఉంటుంది అని చెప్తుంది ఇక్కడ చూడండి ఖచ్చితంగా శిక్ష ఉంటుంది ఈ ఈ సంఘం ఎట్లుండాలంటే ఈరోజు సత్యమునకు ఆధారంగా ఉండాలా ఒక స్తంభంలాగా ఉండాలా కాబట్టి దేవుడు మనకి ఇష్టడు ఈ రోజు సత్యంలో లేదు కాబట్టి నువ్వు దాని స్తంభంలాగా అది పడిపోయింది ఎందుకంటే అది ప్రభు పునాది మీద ఉన్నప్పుడు అది స్థిరంగా ఉంటుంది పిల్లరు ఎప్పుడైతే నువ్వు పిల్లలు బిల్డింగ్స్ ఎందుకు కూలిపోతే తెలుసా నువ్వు సరిగా దాని ఫౌండేషన్ సరిగ్గా అయిపోతే కూలిపోతాయి కొన్ని రోజులు ఉంటాయి పిల్లర్స్ బిల్డింగ్స్ ఉంటాయి కొన్ని వాళ్ళు ఉంటాయి కానీ ఎప్పుడైతే అది దాని ఆ భారం ఎప్పుడైతే అది ఉంటుందో అది మొత్తం కూలిపోద్ది కొన్ని బిల్డింగ్స్ అయితే కట్టక ముందే కూలిపోతాయి మనం చూస్తూ ఉంటాం పేపర్స్లో ఆ యూట్యూబ్ ఛానల్లో చూస్తూ ఉంటాం స్లాబ్ వేసేటప్పుడు అన్ని పడిపోతూ ఉంటాయి ఎందుకు పడిపోతాయి అంటే దానికి పునాది సరిగా లేదన్నట్టు కాబట్టి ఈరోజు క్రైస్తవ సంఘం ఎందుకు పడిపోతుంది అంటే పునాది సరిగా లేదు సత్యంలో లేదు అది అబద్ధంలో ఉంది సత్యంలో ఉందని చెప్పుకుంటుంది కానీ అది అబద్ధంలో ఉంది అబద్ధ బోధలో ఉంది మనుషులు కల్పితాల బోధతో నిండుకొని పోయింది మనకి తెలుసు అవన్నీ కాబట్టి ఈరోజు మనము ఆ దాన్ని నువ్వు ఏం చేయాలంటే ఆ పడిపోయిన స్తంభాన్ని నువ్వు నిలబెట్టాలా అది నీ సేవ మన సేవ అది ఆ స్తంభాన్ని మనం నిలబెట్టాలా అది నిలబెట్టకపోతే అది ఖచ్చితంగా శిక్ష వాళ్ళకి కాబట్టి దేవుడు చెప్తుండే మనకి ఆ స్తంభాన్ని అవి పడిపోయిన ప్రాకారాలు తిరిగి కట్టడం అంటే అదే కాబట్టి ఆ ప్రాకరాలు మొత్తం కూలిపోయినాయినాయినాయినాయినాయి ఇప్పుడు ఈరోజు కానీ వాటిని మనం మరమత్తులు చేయాలా కాబట్టి అది అసలైన పునాది మీద కట్టబడి తీసుకొని రావాలా ఆ గోడలను సరి చేయాలా వాటిని కరెక్ట్గా మేజర్మెంట్ చేసి దాన్ని కొలత ప్రకారంగా దాన్ని తీసుకొని రావాలా ఇది బహు కష్టతరమైందే కదా బహు కష్టతరమైంది కానీ ఆయనకి సమస్తం సాధ్యం నువ్వు తీర్మానించుకుంటే ఆ రీతిగా నువ్వు దాన్ని చేయగలవు అన్నట్టు కాబట్టి ఒక బిల్డింగ్స్ కట్టాలంటే ఒక మేజర్ చేయాలంటే ఎన్నో ఇబ్బందులు ఉంటాయి కదా ఎన్నో ఆటంకాలు ఉంటూ ఉంటాయి కదా ఎవడ వచ్చి వస్తే ఏదో చేస్తూ ఉంటారు ఎన్నో ఆటంకాలు ఉంటాయి అయినా కానీ నువ్వు దాన్ని నిలబెట్టాలా నీ సేవ అది కాబట్టి మనం ఆ రీతిగా ఆ పడిపోయిన ఆ సత్యములు ఆ స్తంభం పడిపోయింది అది కానీ కొన్ని స్తంభాలు ఏం చేస్తున్నాయి దీపస్తంభాన్ని దీపస్తంభం మధ్యలో పెట్టాల్సింది పోయి ఈరోజు క్రైస్తవ సంఘం ఏం చేస్తుందంటే దాన్ని మంచం కింద పెడుతుంది దాంట్లోనే పెట్టుకుంటుంది దీపం ఆ వెలుగు అక్కడే పెట్టుకుంటుంది సంఘంలోనే వెలుగుతూ ఉంది కానీ బయట వెలుగుతలేదు అన్నట్టు జనులు ఎట్లున్నారు ఈరోజు మా కుటుంబం సార్ మా మేము రక్షణ చాలు మా కుటుంబం జాలు అంతే ఆదివారం చర్చికి పోతాం ఏదో ఒక రోజు ఒక దగ్గర సేవ చేస్తాం సువార్త ప్రకటిస్తాం వెళ్ళిపోతాం కానీ నువ్వు సత్యములు నిలబెట్టి స్తంభము లాగా మన ప్రభు చెప్పింది అదే కదా మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ప్రకటించి సువార్త ప్రకటించమనడు సమస్త జనుల్ని శిష్యులు చేయమను ఇది మనం చేయాలన్నట్టు ఈ రోజు క్రైస్తవ సంఘం ఫెయిల్ అయిపోయిందండ్లు యవనస్తులు ఎవరన్నా మంచిగా వాక్యం చెప్తుంటే ప్రభులో తరవిధ పొంది వీడు ఎక్కడ నాకు మేకైపోతాడని చెప్పి వాడి మీద కుల్లు పడటం వాడి మీద కుట్ర చేయటం వాడిని అనిసే కానీ అది సత్యముకు సమంలాగా లేదు అది ఎందుకంటే వాళ్ళు మనుషుల పాలన జరుగుతుంది ఈరోజు సంఘంలో ఆ మనుషుల పాలన నుంచి దేవుని పరిపాలన తీసుకొని రావాలా దేవుని యొక్క దేవుని సత్యాన్ని తీసుకొని రావాలా అది మొదటి స్థితికి మళ్ళా తిరిగి నిలబెట్టాలా అది మన సేవ కాబట్టి కొత్తగా ఎప్పుడైతే మనం కొత్తగా కడతాం ఇల్లు అది ఈజీగా ఉంటుంది అన్నట్టు ఎందుకంటే ఫస్ట్ రక్షణ పొందినప్పుడు నువ్వు ఆత్మ ఎదురుతూ ఉంటే నీకు ఈజీగా ఉంటుంది నువ్వు ఒక సగం కట్టి పడిపోయిన గోడను మళ్ళా తిరిగి కట్టాలంటే చాలా కష్టం ఇది తెలుసా ఒక గోడని పడిపోయిన గోడని తిరిగి కట్టడం చాలా కష్టం ఎందుకు అది నువ్వు కడితే మళ్ళా దానికి ఒక జాయింట్ లాగా ఉంటుంది అది సరిగా అతుక్కోదు దాన్ని కరెక్ట్గా చేయాలి ఎంతో కష్టపడాలి దానికి మళ్ళీ కరెక్ట్గా చేయాలంటే అది సరైన పనివాడు ఉంటేనే చేయగలడు లేకుంటే ఏదో పై పైన కొద్ది గోడ కట్టి పడిపోయింది రెండు రాళ్ళు పెట్టి కట్టేసిన అయిపోయింది స్లాబ్ వేసిన పోయేది కాదు అక్కడ ఆ వర్క్ అనేది నీట్గా ఉండాలన్నట్టు అంటే ఆత్మీయతులను అర్థం చేసుకోండి నేను ఫిజికల్గా చెప్తున్నా స్పిరిచువల్గా అర్థం చేసుకోండి ఎందుకంటే ఒకటే మన ప్రకృతి సంబంధంగా అర్థం చేసుకున్నప్పుడే ఆత్మలు అది ఏ రీతిగా ఉందని మనకు అర్థం చేసుకోవాలా ఎందుకంటే మన ప్రభు చెప్పిండు నేను అనేక పర్యాలు ఉపమాన రీతిగానే మాట్లాడా కానీ ఉపామానకుండా ఏది మాట్లాడలేదు ఏసు ప్రభు కూడా అంతే కదా మన శిష్యులకు కూడా ఆయన ఉమాన రీతిగా చెప్పిండు ఎందుకంటే డైరెక్ట్ చెప్తే ఎవరు కూడా అర్థం చేసుకోలేరు ఎందుకంటే అది పరలోక భాష అది పరలోక రాజ్యం భాష నీకు చెప్తే ఆయన మాట్లాడితే నీకు అర్థం కాదు అందుకే ఒక దశలో శిష్యులు కూడా అర్థం కాలే ఇది ఏంది ప్రభ ఇది ఎట్లా అర్థం చేసుకోవాలో ప్రభావ అని అడిగినరు అంటే ఈ పరలోక సంబంధించిన భాష ఈ వాక్కు ఈ వాక్యము పరలోక నుంచి వచ్చింది కాబట్టి అది ఎవరికి మనుషులకు అర్థం కాదు అందుకే ప్రభు అంటాడు మనకు కంటికి కనబడలేదంట చెవికి వినబడలేదు హృదయానికి అర్థం కాలేదు మన కొరకు ఉంచిన మేళ్ళు మనకు బయలుపరిచేవాడిని భద్రపరిచిన దేవుని కొరకు ప్రేమించే వారికి ఆయన సిద్ధపరిచే వాటిని మనుషులకు కంటి కనిపించలే చెవికి కూడా హృదయానికి అర్థం కాలేదు ఎందుకంటే అది పరలోకి సంబంధించింది నువ్వు ప్రకృతి సంబంధంగా ఉంటే నీకు అది అర్థం కావన్నట్టు నువ్వు ఆత్మీయంగా మారిపోయినప్పుడే నీవు అర్థం చేసుకోగలవు నువ్వు ఆత్మలాగా ఆయన ఆత్మ కాబట్టి ఆత్మ ఆత్మతోనే సరి చూసుకుంటుంది కాబట్టి నువ్వు ఆత్మలాగా తయారైతేనే ఆత్మీయమైన విషయాలు అర్థం చేసుకోగలవు అందుకే వాళ్ళకి అర్థం కాలే శిష్యులకి కాబట్టి వాళ్ళు అట్లనే ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎట్ట జాగ్రత్తగా వాళ్ళని బ్యాలెన్స్ చేసుకొని వచ్చిండైనా ఎంతో ఓర్పుతోని నేర్పుతోని వాళ్ళకి స్వార్థ చెప్పి వాళ్ళకి ఆ ఉపమానాలు ఆ విత్తుగా చిన్న ఉపమానం తర్వాత ఆ దేశాంతరము గురించి ఆ గృహ నిరోహణ గురించి ఎన్నో ఉపమానాల గురించి మన ప్రభు చెప్తాడు అక్కడ అంటే తర్వాత వాటిని జాగ్రత్తగా వాళ్ళకి అర్థమయ్యేలాగా ప్రభు చెప్పింది కదా కాబట్టి ఈ రోజు క్రైస్తవ జీవితంలో ఆ రీతికి లేదు వాడు ఇంటే ఎంత వాడు ఎనకపోతే ఎంత నేనే చెప్పుకొని వెళ్ళిపోతా తర్వాత వాళ్ళు ఆదివారం వస్తారు వెళ్ళిపోతారు కానీ ఈ రీతిగా పోతుంది కొన్ని వేల సంవ సంవత్సరాల నుంచి కాబట్టి అది అట్లనే ఉండిపోయింది అది ఆ రీతిగా ఉంది కానీ దాన్ని మనం మనకు దేవుడు ఎందుకు చూపిస్తుందంటే దేవుని సంఘము ఎలాంటిది అనేది ఇక్కడ చూపిస్తుంది మనం అలాంటి సంఘము ఈరోజు ఏ రీతిగా ఉంది మనమే ఏం చేయాలా అనేది ఇక్కడ మనం ప్రభు చూపిస్తుంది ఆ సంఘము సత్యానికి స్తంభంలాగా ఉండాలా తర్వాత ఆధారంగా ఉండాలా అంటే అనేకులకు ఆధారంగా ఉండాలి కదా దేవుని సంఘం అనేది ఈరోజు ఎక్కడుంది ఆధారంగా సత్యమే లేదు పైగా అది నిలబడలేదు ఆధారం ఎక్కడి నుంచి వస్తుంది కాబట్టి మొత్తం పతనం అన్నట్టు అది తిరిగి మళ్ళీ పునరుత్వం కావాలా అందుకే మనం చూస్తాం అక్కడ జకరే గంధంలో పడిపోయిన దావిద తిరిగి కడతారని మన ప్రవ్వే కట్టాలది అది మనుషుల అస్తాల చేత కట్టబడిన మందిరం కాదది చేతి పని కాని మందిరం అంటే చేతులు కట్టడం పని మందిరం అంటే ఆత్మీయమైన మందిరం లాగా తయారు కావాలా ఈరోజు ప్రకృతి సమైన మందిరం కట్టుకొని గోపురాలు పెట్టుకుంటున్నారు పెట్టుకొని పర్లేదు కానీ ఇందులో ఆత్మీయ సత్యం మనకి ఏం చూస్తుందంటే అది స్తంభము సత్యముకు ఆధారంగా ఉండాల కాబట్టి దేవుడు ఆ సంఘాన్ని దేవుడు మనకిస్తుంది ఆ రీతిగా ఎట్లాది భద్రపరచాలని చూడండి అందుకే ఎందుకు ఈ రీతిగా ఉందన్నప్పుడు ఈ రీతిగా చేయకపోతే ఏం జరుగుతుంది కింద చూస్తే చూస్తాం అబద్ధ బోధకులని వేషధార ఆత్మలు ఇవన్నీ వచ్చేసినాయి ఆల్రెడీ అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వలన వేషధారం వల్ల మోసపరుచు ఆత్మలందు దయ్యముల బోధ ఎందుకు లక్ష్యముస్తారంట విశ్వాస భ్రష్టుల గుదరని ఆత్మ తేటగా చెప్తా అంటే మాట్లాడతాడు దేవుని ఆత్మ మాట్లాడతాడు మనం మనం దేవుల్లో ఉంటే సంపూర్ణంగా మనం వాక్యంలో ప్రార్థనలు మనం ఉన్నప్పుడు ప్రార్థనలు కనిపెట్టుకుంటే దేవుని ఆత్మ నీకు మాట్లాడతా నీతో నీ హృదయంలో నీతో మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి ఆ ఆత్మ దేవుని ఆత్మ మన హృదయంలో ఉండి ఘోషిస్తుంది అబద్ధ బోధలు భూతముల బోధలు వచ్చేసినాయని కాబట్టి ఆ రీతి గుంచడం వల్ల ఏం జరుగుతున్నప్పుడు దేవుని ప్రజలకు జ్ఞానం పోతుంది సత్యం పోతుంది కనికరం పోతుంది ఇక్కడ ఏముందంటే ఆదరణ ఆధారం అంటే ఒక ఆధారం ఇచ్చేవాళ్ళు అంటే కనికరం చూపించేవాళ్ళు ఆ ఏ ఆధారం లేని వాళ్ళకి కనికరం చూపించేవాళ్ళు ఆశ్రయించేవాళ్ళు అన్నట్టు వీళ్ళంతా అట్లా సత్యం ఉండాలా సత్యం గురించి సాక్ష్యం లోకానికి వచ్చాడు మన ప్రభు కాబట్టి నువ్వు సత్యం లాగా నువ్వు సత్యం ఆయన వాక్యం మనం మారాలా ఆయనలాగా మారితే కదా మన స్తంభంలాగా నిలబడగలం ఈ స్తంభము దేవునికి సాదృశ్యం అంటే మన ప్రభుకే సాదృశ్యం తర్వాత విశ్వాసులకు సాదృషం దేవుని సెలువుకులకి సాదృశ్యం ఒక విధంగా చెప్పండి ఆయన సెలువుకు కూడా సాదృష్యమే ఆయన సెలువు మీద పైకి ఎత్తబడినప్పుడు అనేకులు నేను అన్నాడు ఈ రోజుకి ఆయన మరణం ద్వారా అనేకుల్ని ఆయన మరణం చూసి అనేకులు పాప క్షమాపణ కలిగి ఆయన మరణాన్ని స్వీకరించి ఆయన నా కొరకు చనిపోయిండు నా కొరకు మరణించిండు అని అనేకులు ఆకర్షింపబడుతున్నారు ఈ రోజు కూడా ఆయన సిలువు దానికి సంబంధించింది ఈ స్తంభము నువ్వు దేవునికి ప్రతిలా ఉంటే ఆయన ఆయనలోను నీలో నుండి ఆయన చూడాలా ఆయన వెలుగు ప్రసరించాలి అక్కడ అప్పుడు మనుషులు పాపంలో నుంచి వాళ్ళు బయటకు వస్తారంట ఆ వెలుగులోకి వస్తారు వాళ్ళు చీకట్లో ఉన్న వాడికి చీకటే బాగుంటుంది ఎప్పుడైతే వెలుగు దొరుకుతుందో ఎప్పుడు చూడండి చీకటి పోయి వెలుగు దొరితే అప్పుడు ఆ వెలుగు దగ్గర పరిగెత్తరంట చూడండి ఆ రీతిగా ఈరోజు మనుషులు ఆ రీతిగా ఉంటే ఆ స్తంభంలాగా నువ్వు ఎలగాలి కదా నువ్వు దీప స్తంభంలాగా ఎలగాల నీలో ఉన్న దీపస్తంభాన్ని నువ్వు మంచ ఈ రోజు క్రైస్తవ అట్లా ఉంది అట్లా ప్రవర్తిస్తున్నారు ఇంకా ఎన్నో విషయాలుగా ఎన్నో విధాలుగా ప్రవర్తిస్తున్నారు అయితే ప్రభు ఏం చెప్తుంది దాని గురించి ఓషే గ్రంథంలో నుంచి ఒక వాక్యం చూస్తాం టైం ఎంతైంది కదా ఇంకొక పది నిమిషాలు వాక్యం ముగిస్తుందా ఓషో గ్రంథంలో నుంచి నాలుగో అధ్యయం నుంచి ఒక వాక్యం చూస్తే నేను ముగించేస్తాను ఓషో గ్రంథం నాలుగో అధ్యాయం ఇస్రాయిల్ ద్వారా మాట ఆలపించుడి ఇస్రాయల్ లారా అన్నప్పుడు పాత నిబంధన కాలమైన కృత నిబంధన కాలమైన ఒకటే ఆత్మీయ ఇజ్రాయెల్ ఇది శారీరకమైన ఇజ్రాయల్ కాదు చూడండి పాత నిబంధన కాలమైన కృత నిబంధన కాలమైన ఇస్రాయల్ అనేది ఒకటే ఆత్మీయ ఇజ్రాయెల్ దేవుని ఇస్రాయల్ అంతరంగం ఉన్న యూదులుగా మార్చబడిన అస్తని యూదులు అని అయితే ఇస్రాయల్ లార మాట ఆలపించుడి యహోవ మాట ఆలకించుడి సత్యమును కనికరమును దేవుని గుచ్చిన జ్ఞానమును మూడు విషయాలు చెప్తున్నాయి ఇక్కడ సత్యము కనికరము దేవుని గుచ్చిన జ్ఞానం తర్వాత చూడండి ఈరోజు క్రైస్తవ జీవితంలో దేవుని బిడాలనుకుని చెప్పున్నప్పుడు వీళ్ళు సత్యం ఉండాలా కనికరం ఉండాలా దేవుని గుచ్చిన ఉండాలా ఆ జ్ఞానమును దేశ మందు చూచి యహోవా దేశ నివాసులతో వ్యాధ్యమాడుచున్నాడు చూడండి ఎవరితో వ్యాజ్యమాడుతుండ చూడండి సత్యమును జ్ఞా కనికరమును దేవునికి వచ్చిన జ్ఞానం సత్యం పోయింది ఇష్టాలు ప్రజలు జ్ఞానం పోగొట్టు కనికరం పోయింది ఎదుటి వాడటం ప్రేమ పోయింది నిన్ను ప్రేమించు అంటే ప్రేమ తర్వాత కణికరం తర్వాత దేవునికి వచ్చిన జ్ఞానం కూడా అంటే మొత్తం డ్రెస్ రా పూర్తిగా వెళ్ళిపోయింది మొత్తం ఈరోజు ఆ రీతిగా ఉంది సత్యం లేదు కణికరం లేదు జ్ఞానం అసలే లేదు అంటే సత్యం ఎందుకు సత్యమును అమ్ముకునక కొని తెచ్చుకున్నాడు సామెతలు కదా మనం చూస్తాం అది సత్యాన్ని నువ్వు అమ్ముకోవద్దంట దాన్ని కొని తుకోమంటే ను ఎంత కొనుక్కుంటుందండి అది సంతల అమ్మేది కాదు కదా వెలవిచ్చి కొనుక్కోవటం నీ సమయం పెట్టుకోవాలా నువ్వు సమయం పెట్టి దాన్ని పొందుకోవాలా దాన్ని తీసుకోవాలా నీ నీ సమయం పెట్టాలా నీ సమయం పెట్టి దాన్ని కొనుక్కోవాలా కానీ ఈరోజు సత్యాన్ని అమ్ముకుంటున్నారు మనుషులు దేవుని వాక్యాన్ని అమ్ముకుంటున్నారు భూతములు పోదా దయ్యములు పోదంట అదే కదా మ్యాజిక్ చేసి మనుషులు మోసగిస్తున్నారు విశ్వాస భ్రష్టులవుతున్నారు ఆ రీతిగా ఈ చివరి కాలంలో కాబట్టి వాళ్ళందరినీ ఎవరు విడిపించాలా ఆ సంఘాలు అట తయారైనప్పుడు వాటన్నిటి నువ్వు దాన్ని క్లీన్ చేయాలి కదా మనం చూస్తాం ఓషియా ఏషియా రాజు ఆ మందిరను మొత్తం విగ్రహ మొత్తం క్లీన్ చేసేసిండు ఆయన చిన్నతనంలో రాజు అయ్యండి ఆ విగ్రహాలు ఆ దీ ఆ వాటన్నిటిని పగ పగలగొట్టేసిండి మొత్తం చూర్ణం చూర్ణం చేసేసిండు మందిరం మొత్తం క్లీన్ చేసేసిండు ఆయన క్లీన్ చేసేసి మొత్తము మళ్ళా మొదట ఎట్లా దేవుని ఆరాధించిందో ఎలాంటిగా దేవుని అర్పణ తెచ్చిందో అది మళ్ళా తిరిగి రీస్టార్ట్ చేసిండు ఆయన ఈ రోజు మన ఆత్మీయ జీవితంలో సంఘాలు ఆ రీతిగా తిరిగి మన దాన్ని పునరుత్వం చేయాలా ఆ పునాది మీదకి మనం తీసుకొని రావాలి ఇది ఎంతో ప్రయాసంతో గుడింది కదా దీనికి ఎంతో ఓర్పు నేర్పు మనకు అవసరం కాబట్టి మనకి అలాంటి సేవా జీవితంలో మనకు ప్రభు నిలబెట్టండి కాబట్టి మనకు అవన్నీ విధానాలు మన ప్రభు ఇక ముందు కూడా మనకు నేర్పిస్తూ ఉంటాడు ఎందుకంటే మనం ప్రతి దినం మనము ఆయన వాక్యంలో మనం సంపూర్ణంగా తయారవుతున్నాం ఒక్క రాజుగా మనం తయారు కాలేం కదా దిన దినము ఆయన వాక్యంలో మనం బలపడాలా అయితే ఇక్కడ మనం ఏం చూస్తామంటే ఈరోజు సత్యమును కనికరమును దేవుని గుచ్చిన జ్ఞానము లేదు లేకపోవట చూసి యహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు చూడండి దేశ నివాసులు అంటే ఎవరు ఏ దేశం గురించి మాట్లాడుతున్నాడు ఇష్టల పరిధి గురించి మాట్లాడుతున్నాడు అక్కడ అనిల గురించి ఎందుకు మాట్లాడతాడు ఆయన వాళ్ళతో ఏద్యం మాడుతున్నాడు అలా యాచకులు ఉన్నారు ప్రవక్తలు ఉన్నారు అందరూ ఉన్నారు అందరూ ఉన్నారు కానీ ఏం చేస్తున్నారు వాళ్ళంతా యాజకులు ప్రవక్తలు ఏం చేస్తున్నారు ఈరోజు దేవుడు వేద్య మాడుతున్నాడు దేవుడు ఈరోజు మనతో కూడా వేద్య మారుతున్నా మరి నువ్వేం చేస్తున్నావు సత్యం తెలిసిన చూడండి కాబట్టి మన ప్రభు దేశ నివాసులతో వేద్య మాడుతున్నాడు ఎందుకు అబద్ధ సాక్ష్యం పలుకుట అబద్ధాలు ఆడుతున్నారు అబద్ధ వాక్యాలు ప్రకటిస్తున్నారు మనుషులు మభ గొప్ప జనాన్ని మొత్తం వాళ్ళు అబద్ధం వద్ద నడిపిస్తున్నారు తర్వాత అబద్ధ మావుటకు చూడండి అబద్ధ సాక్ష్యం బలుగుతున్నారు అబద్ధ సాక్ష్యం చెప్పటం తర్వాత అబద్ధ ఆడటం తర్వాత నరహత్య చేయటం హత్య చేయటం దొంగిలించటం ఎభిచరించటం అంటే విగ్రహారాధన వాడుకైపోయింది మొత్తం ఎన్ని ఇవన్నీ ఉందలేదా ఈరోజు ఈరోజు దేవుని సంఘము అనేది అది సత్యముకు ఆధారమై ఉంది స్తంభంలాగా దేవుడు నిలబెడితే ఆయన చేతులు పెట్టుకుంటే ఆయన మహిమ ఆయన ప్రసన్నతను తేజసి సంఘానికి ఈ రోజు ఇవన్నీ జరుగుతున్నాయా లేదా మరి ఇవన్నీ ఇట్లనే జరగాల్సిందేనా ఇవన్నీ ఈ రీతిగా ఉండాల్సిందేనా హబకు గ్రంథం చూస్తాం మొదటి అధ్యాయంలో అంత ప్రార్థన చేస్తున్నాయినా నేను ఎంత కాలం చూడాలా ప్రవ్వ నేను భరించలేకపోతున్నా నీ కనులు చూస్తున్నా కదా నువ్వేం చేయువా అని చెప్పి ఆయన దేవునితో వ్యాజ్యం ఆడుతున్నాడు అక్కడ అట్లా ఆడగల మన వ్యాజ్యం అంటే ఆయన భరించలేకపోతున్నాడు ఇవన్నీ చూసి అంటే ఎంత భయంకరంగా ఆ రీతిగా జరుగుతుంది ప్రవ్వ నువ్వు చూస్తూ ఊరుకుంటావా ప్రవ్వ అని దేవునికి దగ్గర ఆయన వేద్యమాడుతూ దేవునికి విన్నపం చేస్తుంది అక్కడ ప్రార్థన చేస్తుంది కానీ దేవుడు జవాబు ఇవ్వాలి ఆయనకి ఇవ్వలే రెండో అధ్యాయానికి ఒకటో అధ్యాయానికి చాలా ఉంది తర్వాత ఆయన అనుకున్నాడు దేవుడు ఖచ్చితంగా నాతో మాట్లాడుతాను ఏం సెలవు ఏం చెప్తాడు అని చెప్పి ఆ కావలి గోపురం మీద నిలబడినాడు కనిపెట్టుకున్నాడు ప్రభు కొరకు అప్పుడు దేవుని వాక్కు ప్రత్యక్షమై ఆ కళ ఆ దర్శనం ఖచ్చితంగా నెరవేరుతుంది అదిను కనిపెట్టు అది శీఘ్రంగా వస్తుంది జాగు చేయికి వస్తుంది త్వరపడి అంటే అది జరుగుతుంది కాబట్టి నువ్వు కనిపెట్టున్నామన్నాడు కాబట్టి మనం కనిపెట్టాల ఈరోజు అనేకులు కనిపెడతలేరు ఎంత భయంకర కాలంలో ఉంటున్నాం సంఘము ఏ రీతిగా ఉందని కనిపెడతలేరు ఏ రీతిగా చూస్తలేరు ఎందుకంటే యాజకులు సైతము అందరూ అట్లనే జీవిస్తున్నారు అందుకు దేవుడు వ్యాధ్యమాడుతాను మీరు ఏం చేస్తున్నారు చెప్పిన పని చేయకుండా ఈరోజు ఆయన సత్యాన్ని ఆయన తలాంతులు ఇచ్చి ఆయన దేశాంతరం వెళ్ళిపోతే ఆయన తిరిగి రానినడు లెక్క చూస్తూనే ఉన్నాడు కానీ ఈరోజు ఏం చేస్తున్నారు మనుషులు సంఘము ఈరోజు ఏం చేస్తుంది అది ఆ సత్యముకు స్థంలాగా నిలబెడితే ఆయన స్వరూపంనిచ్చి ఆయన ఆయన రూపం ఇచ్చి ఆయన ఆత్మనిచ్చి ఆయన కృపవారాలు ఇచ్చి ఎన్నో విషయాలు ఇచ్చి పెడితే ఈరోజు వాళ్ళు ఏం చేస్తున్నారు మందిరం కట్టడానికి కానీ వచ్చిండ్రు అక్కడ యూద దేశం నుంచి ఆ దేశం నుంచి దేవుడు మందిరం కట్టడం చెప్పి ఒక పాత నిబంధన కాలంలో యాభై వేల మంది వచ్చిండ్రు మందిరం కట్టిండు పునాది వేసిన తర్వాత వాళ్ళు సొంత కట్టుకున్నారు ఇల్లు కట్టుకొని దేవుని మందని పడేసిపోయింది మలాఖీ గ్రంథంలో మనం చూస్తాం అక్కడ చూడండి ఎందుకంటే తర్వాత ఎంత భయంకరంగా హగ్గై గ్రంథంలో చూస్తాం మలాఖీ గ్రంథం కాదు అగ్గై గ్రంథంలో తర్వాత దేవుడు ఒక ప్రవక్తను లేపి హెచ్చరిస్తే అప్పుడు పోయి మరమ్మతులు చేస్తున్నాడు జరుబాబ్యులన్న వాడు తిరిగి మళ్ళా పునాదిస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళు గంభీరంగా కొంతమంది ఆనందిస్తున్నారు కొంతమంది ఏడుస్తున్నారు చూడండి ఆత్మీయంగా మనం అర్థం చేసుకుంటే ఈరోజు ఎట్లా ఉంది పరిస్థితి చూడండి ఎందుకు ఆయన వేద్యం ఆడుతున్నాడు నీతో ఎందుకు వ్యాద్యం ఆడుతున్నాడు సేవకులతో ఎందుకు వేద్యం ఆడుతున్నాడు అంటే సత్యాన్ని గురించిన దేవుని గురించిన జ్ఞానము మనుషులకు నువ్వు బోధించాలని నీకు ప్రతినిధిగా పెడితే ఈ రోజు మనుషులు ఎట్లా బోధిస్తున్నారు మరి వాటన్నిటి వంకటింగ చేసినప్పుడు నువ్వు సరిచేయాలా లేదా వంకరుగున్న జీవితాలు స లేదా ఇవన్నీ చేయాలంటే మనకి ఎంతో భారంతో గుడిందన్నట్టు అది మనకు ప్రవహిస్తున్నాడు అది కాబట్టి ఇక్కడ చూడండి తర్వాత కాబట్టి దేశము ప్రలాపించుతున్నది మొత్తం ఏడుస్తుంది దేశమంతా ఈ దేశం అంతా ఎందుకు ఈ శిక్ష ఈ తెగుళ్ళు ఈ ఎంత ఎందుకు వస్తుందంటే దేవుని విడిచిపెడితే అట్లనే ఉంటుంది అయినా ఎందుకు ఆ రీతిగా ఇది ప్రలాపిస్తుంది ఏడుస్తుంది ఘోషిస్తుంది ఎక్కడ సత్యం లేదు కనికతం లేదు జ్ఞానం అసలే లేదు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు జీవిస్తున్నారు అన్నట్టు అంటే దేవుని నియమాన్ని క్రమాన్ని అక్రమంగా చేస్తుంది ఇదంతా ఆ రీతికి ఉంటే మరి దేవుడి శిక్షణకి ఏం చేస్తారు తర్వాత ఏం జరుగుతుంది అక్కడ చూడండి దాని పశువులు ఆకాశ పక్షులు కాపరస్తులు క్షీణించున్నారు ఇవన్నీ గుంపులు రకరకాలమైన గుంపులు అందరు క్షీణిస్తున్నారు అన్ని క్షీణిస్తున్నారు చూడండి సముద్ర మత్స్యములు కూడా గతించిపోవచ్చు నేను కూడా లేదంట అంత భయంకరంగా చూడండి తర్వాత ఒకనితోనక్కడు వాదించను ప్రయోజనం లేదు ఒకని గద్దించను కార్యం జరగకపోను నీ జనులు యాజకునితో జగడ మాడు వారిని పోలయ్యన్నారు కాబట్టి పగలు నీవు కూలుదు రాత్రిని నీతో కూడా ప్రవక్తలు కూలును నీ తల్లిని నేను నాశనం చేతును అంటే ఎందుకు తల్లి అన్నప్పుడు సంగానికి సాదుష్యం కదా అంటే సంఘము ఈరోజు తల్లిలాగా ఉంటే దేవుడు పెడితే పెండి కుమార్తెలాగా పెడితే ఏ రీతిగా అంత భయంకరమైన పాపం జరుగుతుంది అక్కడ అందుకే ఈ ప్రవక్త దేవుడు లేపుతున్న రీతిగా దేవుడు లేపుతున్న రీతి ఇస్రాలు ప్రజలు ఈ రోజు ఇస్రాలు చెప్పుకున్న వాళ్ళు ఈరోజు క్రైస్తవ సంఘంలో మనం ఎట్లా ఉన్నాం చూడండి ఎందుకు దేవుడ వ్యాజ్యం మారుతుండే జ్ఞానం లేక నశించిపోతున్నారు ఎందుకు నా ప్రజలు జ్ఞానం లేని వారై నశించిపోతున్నారంట మొత్తం నశించిపోతున్నారు నీవు జ్ఞానంను విసర్జించున్నావు నీవు కనుక నీవు యాజలకు కాకుండా నేను నిన్ను విసర్జితును ఎందుకు నీవు నీ దేవుని ధర్మశాస్త్రం మరిచితివి కనుక నీ కుమారులు మరుతును చూడండి ఎంత భయంకరంగా ఈరోజు జరుగుతుందంటే మళ్ళీ వీళ్ళంతా ఏం చేస్తున్నారు ఈరోజు వాళ్ళంతా ఏం చేస్తున్నారు చూడండి కాబట్టి ఒక ఒక్క వాక్యం చూసి నేను ముగించేస్తాను ఎందుకంటే టైం లేదు కాబట్టి చూడండి ఈ పిల్లర్ అన్నప్పుడు దానికి మనం అర్థం చేసుకున్నప్పుడు ఒక స్తంభంలాగా దేవుడిని పెట్టి అన్నప్పుడు చూడండి పిల్లర్ అన్నప్పుడు మనం అర్థం చేస్తే చూడండి అగ్ని స్తంభాలను ఉంది అక్కడ కాబట్టి ఆయన ఆయన స్వరూపం ధరించుకున్న నీవు అగ్ని స్తంభంలాగా ఉండాలా ఆయన ఆయన పాదములు అగ్ని స్తంభం వలే అని చూస్తాం మన ప్రకటన గంధంలో ఎకరే గంధంలో చూస్తాం చూడండి కాబట్టి అగ్ని స్తంభంలాగా అంటే నువ్వు ఆ రీతిగా మండుతుండే దేవుని సంఘము అంత పవర్ఫుల్ అభిషేకం ఉండే ఒకప్పుడు దేవుని అభిషేకం ఆ సంఘానికి అగ్ని స్తంభంలాగా ఉన్నాడు చూడండి ఆ రీతిగా ఉండే పైకి లేసే జ్వాలలాగా అంటే అగ్ని జ్వాలలాగా ఎప్పుడు అగ్ని మండుతుండే చూడండి అపోస్తులు కానీ రెండో అధ్యాలను చూస్తే వాళ్ళ తలపైన అగ్ని జ్వాలలు మండుతుని పరిశుదాత్మ అభిషేకం వచ్చినప్పుడు అంత పవర్ఫుల్గా ఉండే సంఘం ఫస్ట్ మొదట్లో కానీ ఈరోజు అదంతా పోగొట్టుకొని ఏం చేస్తుందంట అది పడిపోయిన స్తంభంలాగా తయారైపోయింది చూడండి కాబట్టి దానికి పూర్వ వైభవం మనం తీసుకొని రావాలా ఆ స్తంఘాన్ని మళ్ళా తిరిగి వెలిగించాలా అది మన చూడండి ఆరిపోయిన దీపాలను మనం వెలిగించాలా నువ్వొక నువ్వు వెలుగులాగా ఉంటే కదా ఒక దివిటి నువ్వు వెలిగితే అనేక దివిటిలను వెలిగించగలవు ఆ వెలుగులాగా మండి చిన్నలాగా ఆ జ్వాలలాగా నువ్వు తయారు కావాలా స్తంభం అంటే అట్లా ఉన్నది సత్యంలా సత్యం అట్లా ఉండే అట్లా ప్రబలించింది ఆ కాలంలో ప్రబలింది ఓర్పట ఒక మొదటి ఆదిమ సంఘంలో ఆ దేశాన్ని ఆ శత మొదటి శతాబ్దంలోనే క్రైస్తవ సంఘము ఆ భూలోకాన్ని మొత్తం షేక్ చేసింది భూ తల కింద చేసేసింది సేవ అంత పవర్ఫుల్ సేవ చేసింది వాళ్ళు అంత పవర్ ఇచ్చిన చర్చకి మొట్టమొదట ఆ పవర్ ఈరోజు ఎక్కడుంది పోగొట్టుకున్నారు కానీ అది తిరిగి ప్రవుహిస్తడం వల్ల చివరి కాలంలో కడవరి కాలం అంటారు చేసినవా అది నీతోనే స్టార్ట్ కావాల నువ్వు దాన్ని ఉజీవింపజేయాల క్రైస్తవ సంఘాన్ని తడైన కాలను వడైన చేతులను నువ్వు బలపరచాలా ఆ పవర్ దేవుడు నీకు ఇచ్చిన ఒక జ్వాల నువ్వు తయారు కావాలా అట్లా మండాల నువ్వు దివిటీ మండాలా ఎప్పుడు నువ్వు మండుతున్న పొదలాగా ఉండాల అగ్నిస్తంభంలాగా ఉండాల మన ప్రభుకు సాదృశ్యం ఆ ఏడు నక్షత్రాలు ఆయన చేతులు ఆయన నోట్లకెలు వాడిగల కడ్గం వస్తుంది బయటికి నీ నోట్ల ఆయన వాక్కు రావాలా మనుషులు ఆ వాక్ విన్నప్పుడే వాళ్ళు ఏం చేయాలా శరీరమైన జీవితం నుంచి వాళ్ళు అపవిత్రమైన జీవితం నుంచి వాళ్ళు మొత్తం బయటికి రావాలా వాళ్ళ విధానాలన్నీ ఆ మాలిన్యం అంతా వెళ్ళిపోవాలా అది పరిశుద్ధపరచబడాల వాళ్ళంతా అంత పవర్ఫుల్ అభిషేకం దేవుడు మనకి ఇచ్చిండు క్రైస్తవ సంఘానికి ఇచ్చిండు ఈరోజు అది ఆ రీతిగా తయారు అది పోగొట్టుకుందా వెలుగుని చూడండి అనేకులను ఆసరగా ఉండేగా ఉండాలా సంఘం ఒక మద్దతు లాగా ఒక సపోర్టింగ్ లాగా ఉండాల ఒక రాజ్యం లాగా ఉండాలా ఒక వస్తువు ఒక వస్తువును నువ్వు నిర్మించాలా ఒక వస్తువు తయారు చేయాలా ఎంతో కష్టం కదా ఒక వస్తువును తయారు చేయాలంటే ఎంతో కష్టతరమైంది ఒక వస్తువు నువ్వు తయారు చేయండి ఎంతో దానికి ఎంతో మేజర్మెంట్ కావాలా అది ఎట్లా చేస్తే కట్ట ఇవంతా ఆత్మీయ జీతం అంటే ఒక స్తంభం అంటే ఒట్టి పిల్లర్లు అనుకుంటున్నా కానీ దానిలో ఆత్మీయ సత్యం ఎంతగా దేవుడు పెట్టింది మన కొరకు అంటే ఒక పిల్లరు బిల్డింగ్స్ స్లాబ్ భరించాలంటే ఒక పిల్లర్ కావాలి కదా ఆ పిల్లరే కదా స్లాబ్ అంతా భరిస్తుంది ఆ స్లాబ్ భరిస్తే కదా గృహం ఏర్పడుతుంది ఆ గృహం ఏర్పడితే కదా నువ్వు అనేకులు అందులోకి రాగలరు అంటే దానికి నువ్వు భరించాలి కదా నువ్వు భారము నువ్వు ఆ రీతిగా నువ్వు పిల్లర్లాగా ఉండగలవా ఈ రోజు క్రైస్తవ సంఘం పిల్లర్లాగా పెట్టిండు దేవుడు సత్యానికి ఆధారం లాగా పెట్టిండు కానీ పోగొట్టుకున్నారు కానీ నువ్వు దేవుడు నీకు పిల్లర్లాగా పెట్టిండు మన కాబట్టి మనం ఆ రీతిగా ఉండగలమా ఒక జ్వాల ఒక అగ్ని స్తంభం మనం ఉండగలమా అనేక జీవితాలను ఆరిపోయిన జీవితాలను మనం వెలిగించగలం మనం ఆ రీతిగా చూడండి తర్వాత అనేకులు మనం నిలబెట్టాలంట చూడండి ఆ శక్తిని మనం కొనసాగించుకోవాలా దృఢమైన మనసు మనకు కలిగి ఉండాలా ప్రతి దశలో మనం పర్ఫెక్ట్ మనం ఉండాలా దృఢమైన విశ్వాస విశ్వాసం లాగా ఉండాలా ఒక పునాదిలాగా మనం ఉండాలా దేవుని వాక్యమే పునాది ఏసు ప్రభం ధరించుకుని నువ్వు ఒక పునాదికి సాదృష్యం కాబట్టి నువ్వు ఆ దృఢమైన పునాదిలాగా నువ్వు ఉండి దేవుని బిడలను ఆ పునాది మీద తీసుకొని రావాలా చూడండి తర్వాత చూడండి ఇలంతా ఎవరంటే జయించేవాళ్ళు ఈ లంతా జయించేవాళ్ళు ఈరోజు ఎందుకు క్రైస్తవ సంఘం పతనమైందంటే జయించలేక శ్రమలు కష్టాలు జయించలేక ఎన్నో విపత్తులు వచ్చిన దుష్టుడు ఎంత భయంకరంగా వాళ్ళు శోధించినప్పుడు వాటన్నిటిని ఎదుర్కొన్నారా లేదా పాతని కొడతనివ్వన్నాను అపోస్తులు అపోస్తులు ఎన్ని ఆటంకాలు వచ్చినాయి కొట్టిండు దెబ్బలు కొట్టిండు ఈడ్చిండు అవి జరుగుతున్నాయి ఈరోజు ఎక్కడ జరిగింది చెప్పండి అపోస్తుల కాలంలో వాళ్ళు వాళ్ళు పడిన శ్రమలో ఈరోజు ఎక్కడ పడి చెప్పండి కొంతమంది గొప్ప ప్రవక్తలు దేవుని బిడల కోసం అర్థసాక్షులు వాళ్ళంతా ఈ చివరి కాలంలో మనుషులు ఈ రోజు వ్యవస్థ ఎట్లుంది ప్రభు కొరకు అంతగా తీ జీవించిన వాళ్ళు తీరుమానించుకున్న వాళ్ళు అర్థసాక్షులైనారు ఈరోజు కంఫర్టబుల్ లైఫ్ నిర్లక్ష్యమైన జీవితంలో జీవిస్తూ ఆ రీతిగా ఉండే ఎక్కడ శ్రమ అనిపిస్తున్నారు ఈరోజు ఎందుకు వాళ్ళు అది పోగొట్టున్నారంటే ప్రభుకు శ్రమను తప్పించుకొని ఆయన కొరకు శ్రమ అనిపిస్తలేరు ఆయన నామం నిమిత్తం శ్రమను భరిస్తలేరు మాకు ఎందుకు వచ్చిందని చెప్పి సైడ్ అయిపోతున్నారు కాంప్రమైజ్ అయిపోయి మనం ఆ రీతి ఉండొద్దు నువ్వు జయిస్తేనే ఇలాంటి సేవ చేయగలవు ప్రతిదీ నువ్వు జయించాలా ప్రతి చిన్న విషయం మనం జయించాలా అట్లా మనం తయారు కట్టడానికి ప్రయాసపడుతున్నాం మనం మనం పర్ఫెక్ట్ ఎప్పుడు చెప్పం నేను ఎప్పుడు పర్ఫెక్ట్ కాదు పర్ఫెక్ట్ కాదు నేను నేను పర్ఫెక్ట్ అవుటకు తయారవుతున్నా నేను సంపూర్ణ సంపూర్ణ లౌటకు సాగిపోతున్న పౌలు మనం అట్లా తయారు కావాలా మనలో లోపాలన్నీ సరి చేసుకోవాలా సంపూర్ణంగా ఎదుగుతూ ముందుకు పోతుంటే ఒక క్రమం నుంచి ఒక క్రమానికి పోతున్నప్పుడే నువ్వు సంపూర్ణంగా మోల్డింగ్ లాగా తయారు తిరిగి వచ్చినప్పుడే మనకు విముక్తి సంపూర్ణత సర్వసంపూర్ణత అప్పటి వరకు నువ్వు తయారవుతూనే ఉండాలా నీ ఆత్మీయ జీవితం మెరుగుపరుచుకుంటూనే ఉండాలా నువ్వు ఒక జ్వాలలాగా ఉండాలా ఒక అగ్నిస్తంభంలాగా ఉండాలా అనేక జీవితాలను వెలిగించాలా తర్వాత జయించే వాళ్ళే ఇలాంటి సేవ చేయగలరు ఎందుకంటే వాళ్ళు అంతా అందుకే జయించే వాళ్ళు ఎట్లా ఉంటారంటే నీకు పర్లోక రాజ్యంలో నీకు అర్హత ఉండాలంటే నువ్వు జయించాలా ప్రతి ఒక్కటి నువ్వు అప్పుడు నీకు ఒక కొత్త పేరు పెడతారు దేవుడు చూడండి ఈ వాక్యం చేసి నేను ముగించేస్తాను వచ్చే వారం చేయిస్తాను ప్రకటన గంధ మూడో అధ్యాయము ప్రకటన గంధ మూడో అధ్యాయము పన్నెండవ వచనంలో చూడండి ఈ రోజు దేవుని సంఘం ఎట్లా ఉండాలా పన్నెండవ వచనంలో జయించు నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను దేవుని ఆలయంలో ఒక స్తంభంలాగా నేను చేసేవంట ఈరోజు క్రైస్తవ సంఘము పరలోక రాజ్యంలో ఒక స్తంభంలాగా ఉండాలి మనం అంత ఒక పిల్లర్ మనం అంత ఒక పిల్లర్ లాగా ఉండాలా ఒక స్తంభంలాగా మనం ఉండాలా తర్వాత అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికీ వెలుపలికి పోడు వెలుపలికి పోవటం అంటే అర్థం చేసుకోవాలా ప్రభు నుంచి తరలిపోవటం వాడు పోడు ఎప్పుడు కూడా తర్వాత చూడండి మరియు నా దేవుని పేరును పరలోకమందు పరలోకంలో నా దేవుని ఎద్ద దిగివచ్చు నూతనమైన ఇరుషలేము అను నా దేవుని పట్టణ పేరును నా క్రొత్త పేరును దాని మీద రాసేదను సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవులు గలవాడు వినుగాక ఐ మీన్ హలలుయ కాబట్టి జయించే వాళ్ళే ఒక స్తంభంలాగా ఉంటారంట చూడండి కొత్త పేరు దేవుడు పెడతాడు మనం పాట పాడతాం కదా అది ఎప్పుడంతే ఎన్నో పేర్లు రకరకాల పేర్లు ఇక్కడ కాబట్టి మనకు కొత్త పేరు పెడతాడంట ఆల్రెడీ పెట్టేసినాయి కదా మన పేరు ఆత్మీయ ఇస్రాలని ఇంకా ఎన్నో పేర్లు పెడతాడు దేవుడు మనకి అంటే ఇదంతా జయించే వాళ్ళు జయ జీవితం పతిది మనం జయించాలా ఎందుకంటే మనం ఉంటుందే శ్రమల కాలం భయంకరమైన శ్రమలు రాబోతున్నాయి రోగాల ద్వారా రకరకాల రోగాలు వస్తాయి మనుషుల్లో వాటిని చూసి మనం భయపడబట్టి అన్నింటిని జయించాలా నువ్వు ఒక అగ్ని స్తంభం నీ ముందర నిలబడుతుందా అది ఎక్కడ ఏదో ఎక్కడ నువ్వు అడుగుపెడితే అక్కడ కాలిపోవాల్సిందే ఎలాంటి అది కాలిపోవాల్సిందే ఎందుకంటే అంత పవర్ఫుల్ అభిషేకం ఆయన చేతులు నువ్వు నువ్వు ఒక నక్షత్రం ఒక స్టార్ లాగా నువ్వు నువ్వు ఒక స్తంభం దేవుడు నిలబెట్టిను నువ్వు ముందుకు పోతూ ఉంటే నువ్వు ఎక్కడ అడుగు అక్కడ మహిమ ఆయన ఆయన వెలుగు ప్రకాశిస్తూ ఉంటుంది ఒక అగ్ని స్తంభం ఒక జ్వాల లాగా నువ్వు కొరకు ఎదగాల అనేకులు మనం వెలిగించాలా అలాంటి కృపదేవుడు మనకు అందరికి అనుగరించాలని ప్రార్థన చేసాం పరిశుద్ధులకు దేవ మా ప్రియ పరలోకపు తండ్రి నీకేస్తూ తులి స్తోత్రమైన గొప్ప దేవా నీకు వర్ణాలు ఇస్తాయా ఈ గడిచిన కాలమంతా మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకున్నారనైనా కృప వెంబడి కృపను మనకు అనుగ్రించిన అనైనా అనేక పర్యాలించే ప్రభావ ఎన్నో విషయాల ప్రభావ మీరు మాకు మాట్లాడుతున్నారు మమ్మల్ని ఎంతకైనా బలపరుస్తున్నాను నేను జీవం గల దేవుని మందిరం అంటే అది సత్యము ఒక స్తంభం లాగా కానీ ప్రవ ఆ రీతికి ఉండే ప్రవ్వ కానీ ఈరోజు ప్రపంచం అంతా ఎంత భయంకరంగా ఉంది కాబట్టి ఒక స్తంభం లాగా మీరు మమ్మల్ని నిలబెట్టుకున్నారు మీ సన్నిధిలో అనేకులను ప్రభావ మేము ఆ రీతికి నిలబెట్టాలా ప్రవ్వ మమ్మల్ని నిలబెట్టారంటే ప్రభావ మేము అనేకు నిలబెట్టకు ప్రవ్వ ఒక జ్వాల ఒక అగ్ని స్తంభం లాగా మీకు వాకు ఓ ప్రవ నాతో మేము అనేకులను ప్రకటించాలా నా దేవ ఇటువంట కలుగుబోటిని ఉన్న వాటిని ఇటువెంట జరగబోయే వాటి వాటి అన్నింటిని మేము ప్రకటించాలా మనుషులకినైనా ప్రేమతో ప్రవ్వ మనుషులు ప్రకటించాలా హెచ్చరించాలా ప్రవ్వ ఓ ప్రవ్వ మీరు ప్రేమిస్తారు కాబట్టి శిక్షిస్తున్నారు ప్రభావ మీ ప్రేమ ఎంత గొప్పది ప్రవ్వ ఎందుకంటే నువ్వు శిక్షించకపోతే వాళ్ళు అంతా నశించిపోతారు కాబట్టి మనుషులను ప్రభ మేము హెచ్చరించాలా ప్రభావ వాళ్ళని గద్దించాలా ప్రభావ మీ చెంత మీద నడిపించాలా ఎందుకంటే ఇక సమయం చాలా తక్కువ ఉంది ప్రవ్వా మీరు అక్కడ సంబంధించిన పత్తి ప్రవచనాలు నెరవేరుతున్నాయి ప్రభావ ఇక సమయం చాలా తక్కువగా ఉంది ప్రాభ మీరు ఎంతగానో కృప ఇచ్చినారు ఇప్పటికైనా అవకాశం ఇస్తున్నారు మనుషులకు అనేకులనైనా అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకుని ప్రభావం మీ మీరు ఆకర్షించుకోమని ఆదిష్టమైన గొప్ప దేవ మీరు అక్కడ తొలగింది ప్రభ మీరు సిద్ధపడాలి అనేకులు మీ సిద్ధపచ్చాలా అలాంటి సేవలు నడిపించమనుకు ఆదిష్టమైన బ్రదర్స్ సిస్టర్స్ అందరు మీరు ఆశ్రయించే నూతన అభిషేకం దచేయండి ఈ ఆరుదన బ్రదర్స్ అందరు మీరు ఆశ్రయించే నూతన అభిషేకం దేయించండి ఓ ప్రభ నండి ఎస్ఐనా ప్రభ మీరు అక్కడ తొలగింది ప్రభ మీరు సిద్ధపడాలి అనేకులు మీ సిద్ధపచ్చాలా అనేకులు ప్రభావ మందిరంలో సంఘం సత్యంలో ప్రభు నిలబెట్టే సంఘంలాగా ఉండాలా దేవారీతి మేము నిలబెట్టాలా ప్రభు అందుకే మమ్మల్ని మీరు నిలబెట్టినారు ప్రభు ఈ లోకంలోనైనా కాబట్టి మేము దాన్ని మేము ప్రమాదం మేము తెలుసుకోవాలా ఎనిమితో తల్లి గర్భలు రూపింపక మీరు మమ్మల్ని అందరినీ ఏర్పరచుకున్నారు జనములకు ప్రవక్తగా కాబట్టి మేము ప్రవక్తలు కాం ప్రభు కానీ ప్రభు వాళ్ళు ఆ రీతికి జీవించిన కాబట్టి సత్యం ప్రకటించే సేవకులుగా మేము తయారు చేయండి సత్యం మీద సాక్షిమిటే మేము పుట్టినాం ప్రభు ఆ సత్య మేము ఒక స్తంభం మీ కొరికి నిలబడాలా అనేక నుంచి ఎంత నడిపించాలా అలాంటి సేవలు నడిపించి మీరు ఆకుడు మనం అందరూ సిద్ధపరచుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ పరిశుద్ధుడ పరిశుద్ధుడ ప్రేమ కలిగిన దేవ కృప కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ ఏ వందనాలు ప్రభ తండ్రి ఆయన నీకే స్థుతులు స్తోత్రములు ప్రభ తండ్రి ఇదిగో ప్రభా నయన వాక్యం ద్వారా ప్రభ స్వరం ద్వారా నువ్వు మాట్లాడినావు ప్రభా తండ్రి స్వరం మీ కలిగిందని నేను నమ్ముతూ నాయన విశ్వసిస్తూ ప్రభ నాయన యొక్క స్వరాన్ని నేను స్వీకరిస్తున్నాను ప్రభా నాయన ఆ స్వరం ప్రకారంగా ప్రభా నడుచుకొని దాని ప్రకారంగా ముందుకు పోయేలాగున ప్రభ మీరే నన్ను నడిపించండి అవును ప్రభానా తండ్రి ఈరోజు ప్రభ సంగమంతా అయిన సత్యముకు నాయన ఉండాలా ఆధారము అదే కలిగి ఉండాల ప్రభ కానీ ఈరోజు మీ సత్యం అంటే మీరే ప్రభ ఈరోజు మీరే ఆధారం అయ్యి ఉండాల కానీ ఈరోజు క్రైస్తవులందరూ ప్రభ నాయన మీ వాక్యం నుంచి మీ నుంచి తొలగిపోయినారు ప్రభ తండ్రి కాబట్టి ప్రభ వాళ్ళందరినీ ప్రభ తొలగిపోయిన వాళ్ళందరినీ నీ సన్నిధికి మేము నడిపించాలా ప్రతి చోట ప్రభ నాయన నాయన మీకు మహిమకరంగా మేము ఉండాల ప్రభ కాబట్టి ప్రభ మీ యొక్క మహిమ తేజస్సు నాయన మా ద్వారా ప్రభ ఈ లోకంలో అనేకుల జీవితాల్లో వెళ్ళాల అనేకులు ప్రభ వాళ్ళ జీవితాలు నాయన వాళ్ళని వాళ్ళు సంపూర్ణంగా నాయన నీకు సమర్పించుకోవాల ప్రభ కాబట్టి ఆ రీతిగా నాయన మీరు వాక్యం మాతో మాట్లాడినారు ప్రభ కాబట్టే ప్రభ నాయన మీ కృప మీ సంకల్పము మీ చిత్తము మా పట్ల ఉంది కాబట్టే ప్రభ మీరు ఎంతగానో ప్రభనైనా ప్రతి దినం ప్రభ నాయన మీ యొక్క నాయన తండ్రి వాక్ ద్వారా ప్రభ ప్రతి దినం మీరు మాకు చూపిస్తున్నారు ప్రభ దానిని బట్టి మీకు వందనాలు ప్రభ ఎవరికి లేని ధన్యత మీరు మాకు అనుగ్రహిస్తుంది ఆ ధన్యత ఎదుటి వారికి కూడా ఇవ్వాలనే ప్రభ కాబట్టి మేము వాక్యాలు ప్రకటించాలా ప్రభా తండ్రి విశేషంగా క్రైస్తవులకి సేవకులకి అన్యులకి కాబట్టి అన్యులకి ఎట్లా సువార్థ ప్రకటించాలన్న కూడా ప్రభ మీరే జ్ఞానం అనుగ్రహించండి మీరే మీ పరిశుద్ధాత్మ నడిపింపు అనుగ్రహించండి ప్రభ అలాగే విశ్వాసులకి సేవకులకి నాయనా తండ్రి సంఘాలకి ఎక్కడికి వెళ్ళినా ప్రభ నాయనా తండ్రి మాతో పాటు ఉంది మీరే ప్రభ ఎందుకంటే మాలో ఉన్నది మీరే ప్రభ మాలో జీవిస్తుంది మీరే ప్రభ కాబట్టి ఉన్నది మేము కాదు ప్రభ మాలో ఉన్న మీరు ప్రభ కాబట్టి ప్రభ మీరు వెళ్తున్నారు కాబట్టి ప్రతిదీ ప్రభ మీకు లోబడాల్సిందే ప్రతిదీ మీ ఎదుట ప్రతి ఒక్కరు ప్రభ ప్రతి మోకాలు మీ ఎదుట వంగాల్సిందే ప్రభ ప్రతి నాలుక ప్రభ నాయన మిమ్మల్ని స్మరించాల్సిందే వాళ్ళ పాపాలు ఒప్పుకోవాల్సిందే ప్రభ కాబట్టి నాయన ఆ రీతిగా ప్రభాయన మీరు మాకు అభిషేకం అనుగ్రహించినారు ప్రభ కాబట్టి ఇంకా నాయనా ప్రభా మేము వెళ్ళాలా నాయనా మళ్ళీ ఏమున్నా ఆయాస్కరమైంది ఉంటే తొలగించండి నాయనా మాకున్న జ్ఞానము అన్ని ప్రభ అవన్నీ కేవలం మేము ఫలించట కొరకే మీరు మాకు అనుగ్రహించినారు ప్రభ మేము బహుగా ఫలిస్తేనే మీ శిష్యులు అన్నావు కాబట్టి ప్రభ మీలో మేము బహుగా ఫలించాలా ప్రభ ఆత్మలో బహుగా ఫలించి అనేకులని ఆత్మ సంబంధిలాగా మార్చాలా శారీరకంగా ఉన్న వాళ్ళందరినీ ఆత్మీయతగా మార్చాలా ఆత్మ సంబంధిగా వాళ్ళని చేయాలా ఆ రీతిగా అనేకులకి మేము తర్పీదు పొంది అనేకులను తరిపీదు పొందాలా ప్రభా కాబట్టి మేము వెళ్ళాలా ప్రభ మరి ముఖ్యంగా ప్రకటన గ్రంథంలో ప్రభా నాయన మీరు మాకు బయలుపరిచిన ప్రతి ఆత్మీయ సత్యం కానీ లేఖనాల్లో ఉన్న ప్రతి ఆత్మీయ సత్యం ప్రభ మేము విన్నది సమస్తము ప్రభాయన మేము అనేకులకి ప్రకటించాలా కాబట్టి అవి నాయన మీరు మాకు ఆస్తిగా అనుగ్రహించినారు ప్రభ మీ జ్ఞానాన్ని నాయన మీ సంపదను మాకు జ్ఞానంగా నాయన మాకు అనుగ్రహించినారు కాబట్టి ఆ సంపద ఇప్పుడు మేము భేదలకు ప్రకటించాలా బీదలకు పంచి పెట్టాల ప్రభా మీరు మాకు ఇచ్చిన ఆస్తిని మేము ఈ లోకంలో ఉన్న బీదలే ప్రభా రక్షణ అనుభవం లేని వాళ్ళు రక్షణ అనుభవం ఉండి కూడా శారీరకంగా జీవించే వాళ్ళు సేవకులుగా ఉండి కూడా ప్రభా మీకు అసహ్యమైన పనులు చేసేవాళ్ళు వాళ్ళందరికీ ప్రభా నాయన మీ ఆస్తిని మేము పంచాలా మీ వాక్యమే ఆ జ్ఞానము మీరే కాబట్టి మిమ్మల్ని మేము నాయన ఈ లోకానికి పంచాలా ప్రభా తండ్రి మీ వెలుగుని మేము నాయన అనేకుల జీవితాల్లో నింపాలా ప్రభా మాలో మీరు కలిగిన సాత్వికము మాకు దయచేయండి దీర్ఘశాంతము దయచేయండి ప్రభ మీరు కలిగిన ప్రేమ సంపూర్ణత పరిపూర్ణత మీలాగా మమ్మల్ని మార్చిన నాయనా తండ్రి మాలో మీరు జీవించి నాయనా మాలో మీరుండి ప్రభ మీరు చెప్పిన ప్రతి చోటుకి నాయన మేము నడిచి నాయన మీకు సాధనం మేము నిలబడి ప్రభ నాయన మీ చిత్తము నెరవేర్చిన ఆయన నీ కొరకు తిరిగి వచ్చేలాగా ప్రభ నాయన ఆ రకంగానే మీరు మమ్మల్ని సేధ్యపరచుటకే ప్రభ ఈ లోకంలో నియమించినావు ప్రభ ఆ సేద్యం మేము చేసి ప్రభ నాయన తండ్రి ప్రభా నాయన దాని తగిన పంటను పండ్లను నాయనా తండ్రి మేము తీసుకురావాలా ప్రభా తండ్రి కాబట్టే ప్రభా వాక్యం ద్వారా ఈ దినం మీరు ఎంతగానో వాక్యం ద్వారా మీ స్వరం ద్వారా మాట్లాడిన ప్రభా బాప్తిసం తండ్రి ప్రభా నాయన కాబట్టి యోహను ప్రభా నాయన మిమ్మల్ని చూసిన ఆయన చచ్చిపోయిన శవంలాగా అయినా కానీ ఆయన మిమ్మల్ని చూడగలిగిండు ప్రభ శరీరకంగా ఉన్నప్పుడు చనిపోయిండు కానీ తర్వాత ఆత్మలో ప్రభ లేచి అన్ని చూసిండు ప్రభ మీ విధానాలు పరలోక రాజ్యము నాయన మొత్తం ఈ లోకాన్నే చూసిండు ప్రభ కాబట్టి మేము కూడా మీ ముఖ దర్శనము చూసి ఒకవేళ మేము శరీరకంగా ఉన్నా చనిపోయినా పర్వాలేదు కానీ ఆయన మీ విధానాలన్నీ మేము చూడాలా ప్రభ ఈ లోకంలో అన్ని మేము చూడాలా నాయన ఆ పరలోక సన్నిధిలో నాయన ఆ ఇరవై నాలుగు పెద్దలతోటి ఆ యొక్క మీరు ఉన్నారు ప్రభ సింహాసనం దగ్గర కుడిపార్శంగా కాబట్టి నాయన మీరుగా ఆ పరలోక తాళపు చెవులు సమస్తము మాక అనుగ్రహించి ప్రతిది మేము నాయన తెరిచి ప్రతి ఒక్కటి నాయన మీరు విప్పినారు ఆ విప్పిని మేము గ్రహించి చదివి అనేకులకి ప్రకటించేలాగిన మీ ఆత్మ అభిషేకము మాకు అనుగ్రహించి నడిపించి మీరు అక్కడికి మమ్మల్ని సిద్ధపరుచుకొని అనేకులను సిద్ధపరిచే కృప భాగ్యము ధన్యత మాకు అనుగ్రహించి మమ్మల్ని మీ సేవలో ప్రభ ఉన్నత స్థలములో ప్రభ ఆ గొర్రెపిల్ల ఆ సియోను పర్వతం మీద ఉంటే మేము కూడా నాయన మిమ్మల్ని వెంబడిస్తూ నాయన మీరు ఎక్కడుంటే మేము అక్కడ ఉండాలా ప్రభా కాబట్టి ఆ రీతిగా మమ్మల్ని నాయన మీ బిడ్డలుగా మీ రక్తంలో నాయన మమ్మల్ని కొనుక్కుని మా నొసట ఎందు మీరు మమ్మల్ని ముద్రించుకున్నందుకు మీ చిత్తము నెరవేర్చేలాగానా బాబా నాయన మిమ్మల్ని నాయన మీ సేవకులుగా మీ శిష్యులుగా మమ్మల్ని మార్చుకున్నందుకు నీకు కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ నజరేడైన ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ప్రార్థించండి పరుషు ద్రవేవా మీకు వందనాలు వేసయ్యా సర్వోన్నతులకు తండ్రిలు మీకు కృతజ్ఞతనా ఈ ఉదయకాలం నుంచి ఇంతర్ మమ్మల్ని కాచి కాపాడినందుకు మీకు ఎంతో వదనాలు బ్రవ ఈ మధ్యాహ్న కాలంలో ప్రభుమాల సర్మలు బలపరచినందుకు మీకు ఎంతో వదనాలు తండ్రి మిమ్మల్ని తన మనస్థితించేలాగా మీ నా మని స్థిరపరచేలాగా మీరు ఇచ్చిన యొక్క అవకాశాన్ని మీకు వందనాలు అనేట్ల మేము ఈ విషయాలు ప్రకటించాలా ప్రామాణికలు మీ చింతన నడిపించాలా మేము ఉంటున్న కాలం బహుభయంకరమైన కాలం మీరే మమ్మల్ని ఇంతవరకు కాచి కాపాడినారు నైనా ఇక మీదట కూడా మీరు కాపాడతారు కాబట్టి యథార్థతో మేము పరిశుభత్తో జీవించాలన్నా సంపూర్ణతను జీవించలేగనా దేని విషయంలో చింతించకుండా మీ అంత స్థిరమైన ముందు పోలాగినా సేపడమని ప్రార్థిస్తున్నాం సంపూర్ణంగా మీద మేము మా బాలని ముప్తున్నాం నైనా మీరే మాకు సమాధానం అనుగ్రహించి నడిపించమని ప్రతి బ్రదని కుటుంబం వాళ్ళు కుటుంబీల శిష్ట వాళ్ళందరినీ ఆశ్రయించండి వాళ్ళ జీతాలలో నూతన జరిగించి అందరినీ కొరకు శాశ్వలు పెట్టుకోమని ఏసు క్రీస్తు నాన్న ప్రార్థిస్తున్నాం తండ్రి స్తోతం ప్రభా పరిశుద్ర గొప్ప దేవ ఈసయ మహిమ గల రాజా మహిమోన్నత దేవ మీకేంద్రో లెక్కలేని వందనాలు ప్రభా ఏసు క్రీస్తునామీ ప్రభ మీరు వాక్యం చేత మాతో మాట్లాడినారు ప్రభా వాక్యాన్ని దేవ స్థిరపరచండి బాధపరచండి ప్రభా మీ కొరకై నిరీక్షణ కలిగి జీవితాలలో ఇంకా ప్రభావ రోషాని పుట్టించి ముందుకు నడిపించండి మీ యొక్క ఆత్మ చేత నడిపించండి ప్రభా అనేకులని ప్రభావం మేము మీ చింతకు నడిపించాలా మేము కూడా సిద్ధపడి ఉండాలా ప్రభా మీ యొక్క పర్లోకి జ్ఞానం చేత నడిపించండి ప్రభా ముఖ్యంగా రాజా ఈ అంత్య దినాలలో మీ యొక్క ఆత్మ నడిపింపు ఎంతో ప్రభా ఇంపార్టెంట్ రాజా కాబట్టి దేవా మీ ఆత్మలో ప్రభావం మేము నడిపింపబడేలాగున్నాం మీ యొక్క కృప మీ యొక్క కనికరం చేత దేవం మీరు నడిపించండి ఏ సయా మహిమోన్నత దేవా ప్రభు మీ నామంకే యుగ యుగములకు మహిమ కలుగును గాక దేవమ్మ యొక్క తుది శ్వాస మీ నామాన్ని స్మరిస్తూ గణపరుస్తూ మహిమపరుస్తూ ఓ దేవ ఈ యొక్క ప్రభావ మాధురంలోకి అందరినీ తీసుకొని వచ్చే పర్లోక జ్ఞానం మాకు దయచేయండి వాళ్ళందరినీ కూడా ప్రభావి యొక్క దేవ ఆరాధనలో ప్రభావి యొక్క వాక్యంలో వాళ్ళందరూ కూడా ప్రభా నానబడాల సహాయపడని ప్రభా కృపయోగించని ప్రభావ దేవ పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్నిస్తంభమై దేవ మీరు కాచి కాపాడుతున్న విధానం బట్టి మీకు వందనాలు ప్రభ ఓ దేవ మీరే కృపజీవించండి కన్నికల నుంచి ప్రభ మీరే మహింపందమని యేసుక్రీస్తు పరిశుధా నామం ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె దీపక్క ప్రార్థించండి అక్క ఇన్పడుతుందా బ్రదర్ మీరు ఓట్లేదండి పశుధర ప్రేమాల దేవ కృపల తండ్రి దేవా ప్రభా నీకు లెక్కలేని వదనాలు కృతజ్ఞత స్థుతులు స్తోత్ర హళడియ రజా పరిశుధ్రమైన సర్వశక్తి మంత్రుల సర్వాధికారి నీకు వందరైన వేలాది దుతులతో కూడి నా మాహోలువైన గొప్ప దేవ నీకే స్తోత్రం తండ్రి దేవాయేసూ ప్రభ ఈ రోజు ప్రభ మరి చేత మాట్లాడిన ప్రభ దేవాయచ ప్రభావ ప్రతి ఒక్క సంఘం విషయాల మీద తెలియజేసిన ప్రభా మరి ప్రతి ఒక్క సేవకుల కోసం మీద ప్రాధి మాట్లాడిన ప్రభా నీకు వందనాలు తండ్రి దేవాయచ ప్రభావ మా ప్రతి ప్రవక్త కరెక్ట్ గా ఉండాలా ప్రభ మా ప్రవక్త అంతటా మీకే అప్పు చెప్తున్న ప్రభా దేవాచు ప్రభా మేము కూడా ప్రభా ఆ యొక్క ప్రకటనలు ప్రతి ఒక్కడు ప్రభా అనేకుల యొక్క మేము సత్యం ప్రకటించాల ఆత్మీయమైన మర్మాలు మాకు బయలుపరచని ప్రభా మేము కూడా బోధించాలా ప్రభ ఇంకా దేనికి మేము భయపడద్దు ప్రభా ముందుకు మేము వెళ్ళాల తండ్రి దేవా మరి మీరు మాకు సహాయం దాయించండి నీ యొక్క జ్ఞానం మాకు దయచనే ప్రభా దేవ నీ యొక్క జ్ఞానంలో మేము వదిలి ప్రభా దేవాసూ ప్రభా అనేకులకు నీ యొక్క సత్యం ప్రకటించాలంటే ప్రభా మరి మాకు జ్ఞానం కావాలి ప్రభా నీ యొక్క జ్ఞానం మాకు దాయిచ్చునే ప్రభా దేవాసూ ప్రభా ప్రతి ఒక్క బిడకుడు ప్రభా మీది మారండి రక్షణ పొందాల ప్రభా ఈసా గొప్ప కార్యం జరిగించండి ఆత్మకార్యం ప్రభా నిం నీచి ఉందని దేవ ప్రతి ఒక్క సంఘం కూడా ప్రభా సర్వసతంలోకి రావాల ప్రభు ప్రభా లాంటి గుంపులలో ఇంకా ఎంతమంది అయితే ఉన్నారు ప్రభా వారిని అందరినీ కూడా ప్రభా మీరు గాల మేసుకొని బయటికి లాక్కరని ప్రభా దేవాని యొక్క చిన్న గుంపులో ప్రతి ఒక్క మీరు ముద్రించండి ప్రభా దేవాయసు ప్రభా మరి మీరు కాబట్టి ప్రభా మేమంతకుడు ప్రభా పరిశుద్ధంగా జీవించాల తండ్రి సంపూర్ణంగా ప్రభా మేము ఎదగాల ప్రభ నీలో ప్రభా ఇంకా ప్రభా మాలో ఉన్న గద్దించి కొట్టివేసి ప్రభా ఇంకా ప్రభా మేము కంప్లీట్ ప్రభా సంపూర్ణంగా మేము ఎదుగుటకు మీరు మాకు సాయబ్దం సహాయపడండి ప్రభా నీకే స్థూతం నీకు ఉన్నాడు తండ్రి దేవాయించు ప్రభా మరి అందరికీ నీ యొక్క చువాత ప్రకటించాలంటే ప్రభా మా ప్రతి ప్రవక్తనంతటా కూడా ప్రభా మీకు అపచెక్తుంది ప్రభా ఎవ్రీథింగ్ ప్రభా మాకు గైడ్ చేయండి ప్రభా దేవాన్ని యొక్క పరిశుద్ధాత్మ ఎలా మాలో పొంగుతూనే ఉండాలి ప్రభా గినే నుండి కోళ్లిపోవాలి ప్రభా ఆ విధంగా మమ్మల్ని బ్లడ్ చేయండి ఆశీవంచత మా ప్రాధలో శక్తినివ్వండి ప్రభా దేవాయించు ప్రభా నీ ఎదుట శక్తిని దించండి ప్రభా అందరినీ సిద్ధపంచుకోమని ఏసు ప్రార్థాండి మన ప్రభు ఏసు క్రీస్తు కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తడాకలా